సహనావతు సహనోనక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్ మావిషావహై ఓ శాంతిశాంతిశాంతి నమ శ్రీశంకరానందరుపాదాంబుజన్మని सविलास महामोह तो श्लोक नंबर फिफ्टीन मन को परब्रह्म प्रतिबिंबित प्रकृति अच्छी पदहार ईश्वर निरूपण पदहे जीवस्वरूप निरूपण जो ఇంకా సృష్టి జరగాలి గనక పద్దెనిమిదవ శ్లోకంలో పరమేశ్వరుడు పంచభూతాలను సృష్టించాడు అక్కడి నుంచి వచ్చింది ఒక రెండు మూడు నిమిషాలు జాగ్రత్తగా ఈరోజు చాలా శ్లోకాలు నడుస్తాయి అంటే మీరు అర్థం చేసుకొని ఆధారపడి అంత అర్థమెటిక్స్ లాగా ఉంటుంది త్రిగుణాత్మిక మాయ అస్తి అక్కడ సృష్టి ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ మాయనే ప్రకృతి అని కూడా మనం తెలుసుకున్నాం పర్యాయ పదం అంతైకే కనుక మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయనంతు మాహేశ్వరం శ్వేతాశ్వత రూపనిషత్తులో చూచాం కాబట్టి ప్రకృతి అన్న మాయ అన్న ఒక్కటే ఏతత్ మాయ త్రిగుణై నిర్ముక్తం ఈ మాయ ఏదైతే ఉందో ఇది సత్వరజస్తమోగుణాల చేత రూపించబడి ఉంది మనకు ఆ రూపొందించబడి ఉంది కాబట్టి మాయలో ఏమున్నవి అని అంటే సత్వరజస్తమోగుణాలే ఉన్నాయి కనుక త్రిగుణాత్మకంగా మాయ మనకు తెలుస్తూ ఉంది స్వామీజీ సృష్టి జరగలేదు కదా మరి మాయలో త్రిగుణాలు ఉన్నవి అనేటువంటి దాన్ని మను ఎట్లా నిర్ణయం చేశాము అంటే దానికి అంటే మాకు కొన్ని సంవత్సరాలు తెలియకపోయినా మీకు మన చాలా క్లియర్గా అర్థమైంది కార్యే కార్యానుగుణ అను వర్తం కాబట్టి కార్యం ఆ కార్యంలో కారణం యొక్క లక్షణాలు ఉండాలి కనుక ఇక్కడ మనకు ఓటి కనపడుతూ ఉంది త్రిగుణాత్మిక మాయా కార్యానుమేయ కాబట్టి కార్యాన్ని బట్టి అనుమాన ప్రమాణం కార్యాన్ని బట్టి కారణమైనటువంటి మాయని మనం ఊహిస్తున్నాం కాబట్టి కార్యంలో ఈ ప్రపంచంలో ఏం కనపడుతుందంటే త్రిగుణాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి జ్ఞానం కనపడుతుంది ఈ ప్రపంచంలో కర్మలు కనపడుతూ ఉన్నాయి అట్లాగే కార్యశూన్యత కదా కార్యశూన్యత కూడా కనపడుతుంది కర్మశూన్యత ఈ మూడింటిని బట్టి ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ సత్వం ఎక్కడైతే కర్మలు జరుగుతూ ఉన్నాయో అక్కడ రజస్సు ప్రధానంగా ప్రధానంగా మిగతాయి కూడా ఉంటాయి ఇది ప్రధానంగా ఉంటుంది అట్లాగే ఎక్కడైతే కార్యశూన్యత గోచరిస్తుందో అక్కడ తమస్సు ప్రధానంగా ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకున్నాం కాబట్టి యా త్రిగుణాత్మిక మాయయా ఇదం జగత్ ప్రసూయతే అది ఇదం జగత్ ప్రసూయతే కాబట్టి త్రిగుణాత్మికమైనటువంటి మాయ ఏదైతే కారణంగా ఉందో దానిలో నుంచి ఈ ప్రపంచం ఆవిర్భవించింది త్రిగుణాత్మక మాయ మనకి ఏదైతే ఇక్కడ కనపడుతూ ఉందో కార్యరూపంలో ఏదైతే కనపడుతూ ఉందో ఈ కార్యంలో ఉండేది కారణమే కనుక దీనిని బట్టి మనం ఊహించగలుగుతూ ఉన్నాం కాబట్టి మాయ ఆరంభంలో ఉన్నదనేటువంటిది ఇట్లా మనకు తెలుస్తూ ఉంది ఇది ఈ మాయ అల్లుకుంటూ వచ్చింది ప్రపంచాన్ని అందువల్ల ఉపాదాన కారణం అన్నాం ఈ మాయావతి మాయా అంటే మాయావతి మాయావతి జడ నల్లుకుంటూ పోయింది చూచారా అదే ప్రపంచం ఈ ప్రపంచమంతా మాయావతి జడ జడలకునేది కూడా తెలియదు ఇప్పుడు జడలు కూడా సరిగా లేవు వచ్చిన బాధ ఇప్పుడు జడలంటే ఈశ్వరుడు జడలా ఇంక రాబోయే రోజులు అడవుతారు జటా అని ఎందుకంటే అందరూ ఇంక క్రాప్లే తయారైపోతాను సో మూడు పేటలు ఉండి ఏంటి క్యాబ్ బసం అంటే ఇదిగో మూడు పేటల్ని ఎలా అని ఇక మొదలుపెడితే ఇది మళ్ళీ ఇది ఇలా వచ్చినప్పటికి కిందకు వచ్చినప్పటికీ జడ రిబ్బన్ ఇది జడ కాబట్టి ఆ మూడు పేటలు అల్లుకుంటూ పోయింది జడ అది మాయా సత్వ రజ అన్ని జ్ఞాపకం ఉండడం కోసం కాబట్టి సత్వరజ సోమ గుణాల్లో త్రిగుణాత్మకంగా జడను అమ్మగారులు ఎట్లాగైతే అల్లుకుంటూ పోతారో మాయ కూడా స్త్రీలింగమే కనుక ఆమె జడే ఈ ప్రపంచమంతా కూడాను అల్లుకుంటూ పోయింది సత్వరజ సోమగుణాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ప్రకృతి మాయ ఏదైతే ఉందో ఇది ఉపాదాన కారణం ఇది ఉపాదాన కారణం జ్ఞానం మాయలో లేదు కనుక మాయ ఉపాదాన కారణం కుండకి మట్టి అట్లా ఉపాదాన కారణం కనుక కుండ చేయడానికి జ్ఞానం కావాలి కనుక జ్ఞానం కలిగినటువంటి కుమరి నిమిత్త కారణం ఇక్కడ నిమిత్త ఉపాదాన కారణాలు రెండు కూడా పరమేశ్వరుడు ఎందుకంటాము అంటే మాయము ఉపాదాన కారణం మాయ బ్రహ్మాశ్రయ సత్వరజ సమోగుణాత్మిక మాయ బ్రహ్మాశ్రయ అస్తి కాబట్టి బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది మాయ ఉంది అంటే బ్రహ్మ ఉన్నాడు బ్రహ్మం ఉన్నది అంటే మాయ ఉండాల్సిన అవసరం లేదు మాయ ఉంటే బ్రహ్మం ఉండాలి మాయ లేకపోయినా బ్రహ్మ ఉంటుంది అంతే ఇంకేం లేదు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి కుండ ఉంది మట్టి ఉంది కుండ లేదు మట్టి ఉంది క్లియర్ కదా కాబట్టి ప్రకృతి ఏదైతే మాయ అంటూ ఇది ఉపాదాన కారణం పరమేశ్వరుడు నిమిత్త కారణం కానీ మాయ కూడా పరమేశ్వరుడి మీదనే ఆధారపడి ఉండడం వల్ల ఓ ఆయన నిమిత్త ఉపాదన కారణం ఓకే ఇప్పుడు సృష్టి జరగబోతా తమ ప్రధాన ప్రకృతే చెప్పండి అయినా వినండి దీని నుంచే కనెక్షన్ తమ ప్రధాన ప్రకృతే ప్రకృతి అంటే మాయ అని తెలుసుకున్నాం కదా తమ ప్రధాన అంటే తమోగుణమే ప్రధానంగా ఉండేటువంటి ఈ మాయ నుండి ప్రకృతే ఈశ్వరాజ్ఞయ ఈశ్వరాజ్ఞయ భగవంతుని యొక్క ఇచ్ఛ సంకల్పంచేత తద్భోగాయ ప్రకృతే అంటే సృష్టి విషయంలో మనం అనుకున్నాం ఇది ఒకసారి ప్రళయం వచ్చేసిన తర్వాత మళ్ళీ జరుగుతుంది సృష్టి అక్కడి నుంచి కదా మనం ఆలోచిస్తున్నాం దీన్ని కనుక తద్భోగాయ గతంలో ఏ జీవులైతే ఉండి ప్రళయకాలంలో అంతా కూడా విలీనమైపోయినారో బీజ రూపంలో ఉండారు కనుక బీజ శాంతరి వాంకుర నిర్వికల్పం పునః ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రావాలి కనుక ఏ ఎందుకు రావాలి వాళ్ళు తద్భోగాయ గత జన్మల్లో ఏ కర్మలైతే ఆచరించి ఉన్నారో వాటి కర్మానుఫలం ఏదైతే ఉందో ఆ కర్మ ఫలానుభవం కోసం ఇప్పుడు ఇక్కడ సృష్టి జరగాల్సినటువంటి అవసరం ఉంది తద్భోగాయ కాబట్టి ఎవరెవరు ఏ కర్మలు ఆచరించున్నారు ఆ కర్మల యొక్క ఫలితాలు ఏమిటి ఇవి సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడికి తెలుసు కానీ సాధారణమైనటువంటి వాళ్ళకి తెలిసేందుకు అవకాశం లేదు గనక ఈశ్వరాగ్నయ తద్భోగాయ వియత్ తేజోంబు భూవో భూతాని జగ్నిరే వియత్ ఆకాశము పవన గాలి తేజ అగ్ని అంబు భూవి పృథివీ భూతాని పంచభూతాన్ని సూక్ష్మభూతాన్ని పంచ సూక్ష్మభూతాన్ని సూక్ష్మ పంచభూతాన్ని ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకు రూపం రాలేదు అవి అవి మాత్రం మర్చిపోబాకండి వీటిని ఏమంటాం మనం తన్మాత్రలు అంటాం ఈ తన్మాత్రల రూపంలో అవి వచ్చాయి సరేనా తద్భోగాయ కాబట్టి ఎప్పుడైతే తద్భోగాయ కర్మ ఫలానుభవం కోసం ఇవి రావడం జరుగుతూ ఉందో ఈ పూర్వ కర్మ మనం ఆచరించినటువంటివి వాటిని అనుభవించడానికి అనుకూలమైన దేహాలు కావాలి నెంబర్ వన్ అనుకూలమైనటువంటి దేహాలు కావాలి అట్లాగే సముచితమైనటువంటి ప్రదేశాలు కూడా ఉండాలి ఆ కర్మ ఫలానుభవం కలగాలి అంటే ఏ ప్రదేశంలో ఉంటే కలుగుతుందో ఆ ప్రదేశంలోనే మనిషి పుడతాడు ఎటువంటి దేహం కావాలనో అటువంటి దేహమే లభ్యమవుతాయి కాబట్టి దేహము లభ్యం కావాలి ప్రదేశము లభ్యం కావాలి ప్రదేశము లభ్యం అంటే జగత్తు సృష్టింపబడాలి అనుభవించాలంటే దేహం కావాలి దేహం వంటిదేమి ఒక మట్టి ముద్ద కాదు ఇందులో ఇంద్రియాలున్నాయి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియాలు ఉన్నాయి మనస్సుంది బుద్ధి ఉంది పంచప్రాణాలున్నాయి ఇవన్నీ కలిసి ఉత్పన్నం కావాలి ఇది సిస్టమాటిక్గా నాకు తెలిసి ఏ సిద్ధాంతంలో ఏ మతంలో ఎవరు తొంగి చూడలేనిటువంటి పద్ధతుల్లో సృష్టిని గురించి ఇక్కడ వర్ణించడం జరుగుతూ ఉంది సహేతుకంగా మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది సృష్టం జగత్ ఇదం జగత్ సృష్టం ఎప్పుడైతే జగత్తు సృష్టింపబడిందో ఈశ్వరాజ్ఞ అన్నాం గనక యోయత్కర్త సతజ్ఞ కాబట్టి ఈ సృష్టికి కర్త ఎవడైతే ఉన్నాడో ఆయనకి ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా ఉండాలి సర్వజ్ఞ సర్వేశ్వర అని మనం అన్నాం అది పదహారు శ్లోకంలో సూచేశాం సర్వజ్ఞ అయిపోయింది సర్వేశ్వర అయిపోయింది ఇప్పుడు సర్వజ్ఞ సర్వేశ్వర సర్వాంతర్యామి అన్నప్పుడు చేస్తుంది సృష్టి అంతా కూడా నిండిపోయినటువంటి వాడు సర్వాంతర్యామి నిండిపోయి ఉన్నాడు గనుకనే సృష్టిలో ఏది ఎక్కడుందో ఆయనకి తెలుసు అత సర్వజ్ఞ అంతా అతని యొక్క అధీనంలో ఉంది గనక ఏది ఏమైనా చేయగలడు నీ సర్వేశ్వర కాబట్టి సర్వజ్ఞ సర్వేశ్వర సర్వాంతర్యామి అనే పదాలు నువ్వు ఎప్పుడైతే వాడేవో ఈ సృష్టిలో అణు అణువులో మహత్తులో సమస్తంలో నిండి నిబిడీకృతమైనటువంటి వాడు పరమేశ్వరుడు ఈశావాస్య్యకం సర్వం ఎత్కించే జగ్యామ్ జగత్ ఈశ్వర బుద్ధ్య ఆచ్ఛాదనీయ ఎప్పుడైతే జగత్తంతా ఈశ్వరుడు నిండిపోయి ఉన్నాడో ఇప్పటికి రెండున్నాయి నీ మనసులో జగత్తు వేరని ఈశ్వరుడు వేరని ఇప్పుడు నీకు అర్థమైంది ఎప్పుడైతే జగత్తులో జగదీశ్వరుడు నిండిపోయి ఉన్నాడో ఎక్కడ వేరు చేయడానికి అవకాశం లేదో సృష్టి సృష్టికర్త కన్నా భిన్నంగా లేదు లేదా లేదు నీకు ఒక మాట చెప్తాను ఈ జగత్తు నిన్ను కలుపుకునే జగత్ ది వరల్డ్ ఇంక్లూడ్ ఇంక్లూడ్స్ యువర్ బాడీ అని క్లియర్గా చెప్పాను నేను కాబట్టి జగత్తులో నీ శరీరం కూడా ఉంది ఎందుకని నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నాను మీరందరు కలిసి జగత్తు అనుకుంటున్నాను మీరేమనుకుంటారు నన్ను కలుసు అనుకోరు అంతే కాబట్టి జగత్తులో నీ దేహం కూడా కాబట్టి సృష్టి సృష్టికర్త కన్నా అన్యంగా లేదు అనే సత్యం కనుక మనకు అర్థమైతే నువ్వు కూడా సృష్టికర్త అన్యంగా ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు ఆవిష్కరిస్తుంది శాస్త్రం హృదయంతో అర్థం చేసుకోండి లాస్ట్ టైమే చెప్పాను లాస్ట్ లెక్చర్ ఈ లెక్చర్ చాలా ఇంపార్టెంట్ మీకు అని ఇక్కడ కంక్లూషన్ వస్తుంది వేల సంవత్సరాలు తపస్సు చేస్తే లబ్ధ్యంగా అంది నిమిషాల్లో దొరుకుతుంది ఒక వన్ అవర్లోను వన్ అండ్ హాఫ్ అవర్లోను అది జ్ఞానం యొక్క వైభవం జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను భగవంతుని హృదయంలో పెట్టుకొని మీకు తీర్చేస్తాను జగత్ జగదీశ్వరుడు ఒకటే సృష్టి సృష్టికర్త ఒకటే ఒకటే అయినప్పుడు ఏది సత్యం ఈ రెండింటిలో ఒకటే ఉండేటప్పుడు బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం జగత్ ఏంటి కదనే మరి ఈ జగత్తులో నీ దేహం కూడా చేరిపోయి ఉండేటప్పుడు ఆత్మ దేహం అయం ఆత్మ బ్రహ్మ కదా ఇప్పుడు అర్థమవుతుంది జగత్తు మిథ్యా బ్రహ్మం సత్యం జగత్తులోనే ఉంది కనుక ఈ దేహం జగత్తు కన్నా భిన్నంగా లేదు గనక నీ దేహాన్ని కలుపుకొనే జగత్తు కనుక నీ దేహం కూడా మిథ్యా దేహం అంటే ఏంటి ఇదే కాదు ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనుభవాలు ప్రాణాలు వాసనలు సమస్తం నీ అనుభవాలు మొత్తం కలిపి మిథ్య ఎందుకంటే సత్యంలో రెండో వస్తువు లేదు ఉండేది ఒకటే ఏకమే బ్రహ్మ కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మసత్యం తదన్యత్ సర్వం మిథ్య ఆత్మని వదిలిపెడితే మిగతా అదంతా కూడాను బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ టోటల్ మిథ్యక్కడు ద్వైతం ఇప్పుడు నేను అడుగుతున్న సూటిగా ప్రశ్న నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళబోయే ముందు సాధన చేసి మనం ఈశ్వరుణ్ణి పొందాల ఇప్పుడు ఏం చేయాలి మనం లేనివాడైతే పొందుతాం అప్రాప్త ప్రాప్తిల్ లేనిదైతే పొందుతాం కష్టపడి అప్పుడు అది కర్తవ్యం అవుతుంది ఇది ఉన్నదే కదా జగత్తు జగదీశ్వరుడు వేరుగా లేదు సృష్టి సృష్టికర్త ఒక్కటే నువ్వు జగత్తే నీ దేహం కాబట్టి నీ దేహం కూడా జగత్తులో ఇదంతా కలిసి మిత్య ఆత్మ ప్రమాత్మ కన్నా భిన్నంగా లేదు ఇదే సత్యం అయం ఆత్మ ఈ ఆత్మే బ్రహ్మ జీవో బ్రహ్మ ఇంత సుస్పష్టంగా అర్థమవుతుంది కదా ఈశ్వరుణ్ణి మనం కష్టపడి పొందేది ఏమి లేదు ఒక కాలంలో పొందలేము ఒక దేశంలో పొందలేము అక్కటా ఉండేటువంటి వాడిని కాబట్టి కర్తవ్యం కాదు ఇది జ్ఞాతవ్యం తెలియదగిందే తెలుసుకోదగిందే అనేటువంటి సత్యం జ్ఞానమే ప్రధానమైనటువంటి విషయం గనక జ్ఞానం ఏవా సాధనం జ్ఞానమేవ సాధన ఇంత సుస్పష్టంగా తెలు తెలుస్తూ ఉంది కదా ఇంతగా మనకు తెలుస్తూ ఉండిన బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం మనకి ఎందుకని కలగడం లేదు ఏంటి ఒకరే అది మామూలే కదా ప్రతి ఉండేది అజ్ఞానమైన అనుకూలం కాదు ఎందుకు పొంద ఇప్పుడు తెలుస్తూ ఉంది ఇప్పుడు తెలిసిపోయింది కదా తత్వపశి వాక్యార్థం తత్వత్వము అసి నువ్వే పరమేశ్వరుడు అర్థమైపోతా ఉంది ఇంకేంటి అక్కడ అర్థం కాంతి ఏంటి అక్కడ ప్రతిబంధకమేంటి కేవలం మీరేం చెప్పలేరు లేరోజు కేవలం పరమేశ్వరుడు చైతన్య స్వరూపం నువ్వు చైతన్య స్వరూపముడు కనుక ఇద్దరే ఒక్కరే అనేటువంటి విషయాన్ని ఎన్ని సంవత్సరాలు నువ్వు విన్నా అది అర్థమయ్యే ప్రశ్న అందుకని వింటారే గాని పొందలేకపోతారు దాన్ని ఎందుకంటే వింటున్న ప్రతి ఒక్కడు నేను దాన్ని పొందాలనుకుంటాడే గానీ నేను పొందే ఉన్నాననేది మాత్రం వాడికి నిలవదు ఎంత చెప్పినా నేను పొందే ఉన్నానో నాకు ఇది తెలియాలి ఇది జ్ఞాతవ్యం అనే పాయింట్ రాదు ఇది రావాలంటే ఏం జరగాల తెలుసా గుడిగా నువ్వు ప్రతిబంధకం అనేసావు ప్రతిబంధకం ఎక్కడుందని కనుక నేను అన్నాను అంటే చెప్పాల్సి వస్తుంది నువ్వు నీకు తెలిసేది ప్రతిదీ ప్రతిబంధకమే తెలిసేది ప్రతిది ప్రతిబంధకం ఏది ప్రతిబంధకం కాని కనుక ఈ జగత్తు ఎప్పుడైతే మిథ్య అని అన్నావో కనపడేటువంటి దాన్ని ఇది పరమేశ్వరుడు అని అన్నావో కేవలం అన్నంత మాత్రం సరిపోదు ప్రతి ప్రతి దశలో ప్రతి వస్తువులో అది ఈశ్వరుడు అనే అనుభూతి నీకు కలగాలి అనుభవం కాదు అనుభూతి నీకు కలగాలి ఎక్స్పీరియన్స్ అనుభూతి ఆ దివ్యానుభూతి ఇమ్మీడియట్ అవేర్నెస్ ఇమ్మీడియట్ అవేర్నెస్ మళ్ళీ ప్రయత్నించి నువ్వు తెలుసుకోవడం కాదు అన్ని దశల్లో కలగాలి అన్ని స్థాయిల్లో కలగాలి అలా కలగాలి అంటే సృష్టి ప్రక్రియను అర్థం చేసుకోవడం ఒక్కటే మార్గం రెండో మార్గం లేదు ఈరోజే కలుగుతుంది ఈరోజే కలుగుతుంది ఆశ్చర్యపడబాగండి అంత తేలిగ్గా ఉంటుంది అదే జ్ఞానం యొక్క వైభవం జస్ట్ లిస్ ఎందుకని స్వామీజీ అన్నిట్లో ఈశ్వరుని ఎట్లా చూస్తామో ఆ వస్తువు వేరుగా ఉంది ఈ వస్తువు వేరుగా ఉంది ఆ రుచి వేరుగా ఉంది ఈ రుచి వేరుగా ఉంది ఐస్ క్రీమ్ తింటే రుచి వేరుగా ఉంది పకోడే రుచి వేరుగా ఉంది చెట్టును చూస్తే దాని రంగు వేరుగా ఉంది పువ్వును చూస్తే దాని రంగు వేరుగా ఉంది ఇంత విభిన్నంగా కనిపిస్తూ వీటన్నిటిలో ఈశ్వర దర్శనం చేయడం ఎట్లా ఎలాగో తెలుసా నియతి ఉంది కనుక నియతి ఉంది గనక నియతిలో జ్ఞానపూరితమైనటువంటి ఈశ్వరుడు నియంతగా ఉన్నాడు గనక నియతి అర్థమైతే నియంత అర్థమవుతాడు ఈ ప్రక్రియని ఏ విధంగా తీసుకురావాలనో మతాలకు అర్థంగా లేదు ప్రబోధకులకు అర్థంగా లేదు ఒక్క మన సంప్రదాయంలో ఉపనిషత్తుల యొక్క సారంలోనే ఇది మనకు లభ్యమవుతుంది కానీ ఇంకొక విధంగా లభ్యమయ్యేందుకు అవకాశం లేదు ఎస్ శ్లోకం స్టార్ట్ చేస్తున్నా ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఈ ఐదు వచ్చేసాయి మాయ నుండి ఐదు వచ్చాయి ఇప్పుడు మాయ నుండి ఈ ఐదు వచ్చాయి గనక ఈశ్వరేచ్ఛయ ఈశ్వరజ్ఞయ వచ్చాయి గనక మాయ ఉపానానం కాబట్టి కుండలో మట్టి ఉన్నట్టుగా ఈ ఐదుట్లో కూడాను మాయ లక్షణాలే ఉండాలి కానీ ఇంకోటి ఉండేందుకు అవకాశం లేదు అంతేనా అంతే కదా ఈ ఐదు ఇవి వచ్చాయి కార్యాలు కార్యంలో కారణమే ఉండాలి కదా కారణం మాయే కదా మాయలో ఉండేది సత్వరజస్తమగా ఉండాలి కదా కాబట్టి ఆకాశంలో సత్వరజ తమస్సులు మూడు ఉండాలి అట్లాగే వాయువులో మూడు ఉండాలి అగ్నిలో మూడు ఉండాలి జలంలో మూడు ఉండాలి పృథివీలో మూడు ఉండాలి క్లియర్ కానీ విచిత్రం ఏంటంటే ఓకే ఇవి తన్మాత్రలు అన్నాం ఇంకా ఇవి రూపానికి రాలేదు సూక్ష్మభూతాలు అవి మాత్రం మర్చిపోబాగండి సూక్ష్మభూతాలు ఈ సూక్ష్మభూతాల్లో నుంచి అంటే ఈ ప్రపంచమే లేదు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాండి సృష్టి ఎట్లా వస్తా ఉందో వెరీ క్లియర్ ఇంత అనలిటికల్ అండర్స్టాండింగ్ ఎక్కడ దొరకదు మీకు జాగ్రత్తగా వినండి సృష్టి స్టార్ట్ అయింది వస్తా ఉంది ఎలా వచ్చింది క్రమాధీంద్రియ పంచకం ఇంద్రియ కాదడి క్రమాధీంద్రియ పంచకం సనం శ్రోత్రిరణాఖ్యముపజాయతే చాలా క్లియర్గా అర్థమవుతుంది సత్వరజ సమోగుణాలు ప్రతి భూతంలో ఉండాలి పంచభూతాలంటే ఐదు భూతాలు ప్రతి భూతంలో మూడు ఉండాలి కదా సత్వం ఉండాలి రజస్సు ఉండాలి తమస్సు ఉండాలి సత్వ రజస్తమస్సు రజస్తమస్సు అక్కడ పెట్టండి ఇప్పుడు సత్వాంశంలో నుంచి ఏమేమి వస్తుందో చూస్తున్నా సత్వాంశై పంచభి తేషాం తి సత్వాంశై తి ఏవి పృథివత్తేజ వాయురాకాశాలు ఏవైతే ఉన్నాయో తేషాం ఏది పంచభూతాలు ఏవైతే ఉన్నాయో తేషాం పంచభి అవి అవంటి తెలుసా తన్మాత్రలుగా ఉండేవి సూక్ష్మ పంచభూతాల యొక్క సత్వాంశై వాటిలో ఉండేటువంటి సత్వగుణంలో ఉండే అంశ ఆ సత్వగుణంలో సత్వాంశై అంటే సత్వగుణం అంటే ప్రతి మూడు ఉండే కదా సత్వాంశ రజసాంశ తి మూడు ఉండే కాబట్టి సత్వాంశంలో నుంచి క్రమాత్ రెస్పెక్టివల్ వరుసగా క్రమాత్ వరుసం చూసుకుంటారండి తాం అది అన్వయక్రమం తేషాం పంచభి సత్వాత సత్వా సత్వ అంశముల చేత క్రమాత్ వరుస శ్రోత్ర నంబర్ వన్ నంబర్ టూ అక్షి నంబర్ త్రీ ख्यम उपजाते आख्य आख्य क्रम तरह धींद्रिय पंचक्रिय दीक व्रत धींद्रिया इंद्रिय काींद्रिया क्रम धींद्रीय पंचक ఇప్పుడు అన్వయక్రమం చూసుకోండి తేషాం పంచభీ సత్వాంశై క్రమాత్ శ్రోత్ర త్వకు అక్షి రసన ఘ్రణాఖ్యం ధీంద్రియ పంచకం ఉపజాయితే ఇప్పుడు ఫస్ట్ ఈ జగన్నాటకాన్ని వీక్షించడానికి ఇప్పుడు సినిమా పోతా ముందు సినిమాలో చేరే సినిమా హాల్లో ఆడియన్స్ కదా తర్వాత సినిమా వస్తుంది సింపులా ముందు ఆడియన్స్ పోవాలి కదా ప్రేక్షకులు పోయి వాళ్ళు కూర్చుండే కదా సినిమా వాళ్ళు కూర్చుంటే నాటకం కాబట్టి నాటకశాలకు నువ్వు వెళ్ళావంటే ముందు ప్రేక్షకులంతా వాళ్ళు కూర్చుంటారు తర్వాత నాటకం స్టార్ట్ అయిపోద్ది ఈ జగత్తు అంటున్నావు కదా ఇప్పుడు సృష్టి అంటే జగత్తు రావడమే కాదు జగత్తు అంటే భూత సృష్టి జరిగింది సూక్ష్మభూత సృష్టి జరిగింది స్థూల జగత్తు రావాలా స్థూల జగత్తు వస్తుంది ప్రపంచం ఎట్లా వస్తుందో చెప్తాను నేను అదే పంచకరణం స్థూల జగత్తు వస్తే దాన్ని చూసేది ఎవరు దాన్ని తెలుసుకునేది ఎవరు తెలుసుకునే వాళ్ళు ఉంటేనే కదా అది అది ఉన్నట్టు మనకి తెలిసేది కాబట్టి నాటకం జరగాలి నాటకానికి ప్రేక్షకులు కావాలి కదా కాబట్టి ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం ఏ విధంగా తెలుస్తూ ఉంది ఏముంది ప్రపంచంలో ప్రపంచంలో నామరూపాలు ఉన్నాయి ఇవి మీకు తెలుసు ఇంకా ఏమున్నాయి ప్రధానంగా శబ్దాది విషయాలు ఉన్నాయి ఇంకేమి లేవు ప్రపంచంలో అదే ప్రపంచం అంటే ప్రపంచ ప్రముఖంగా ఐదు రా ప్రముఖంగా ప్రకర్షణ పంచ ఐదు ఏమిటి ఐదు శబ్దాది విషయాలు దైనా శబ్దాలున్నాయి రూపాలున్నాయి రసాలు రుచులున్నాయి కదా తర్వాత స్పర్శించడానికి స్పర్శలున్నాయి రూపాలు రంగులు చూడడానికి ఉన్నాయి వాసనలు ఉన్నాయి ఇంకేమన్నా ఉన్నదా ప్రపంచంలో చెప్పండి ఇంకేమీ లేవు ఇవి ఉండేది కాబట్టి శబ్దాది విషయాలు ఉంటాయి నామరూపాలతో తెలుస్తూ ఉంటాయి ఈ శబ్దాది విషయాలు ఐదు ఏవైతే ఉన్నాయో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఏదైతే ఉన్నాయో ఈ ఐదు మనకు నామంగా రూపంగా తెలుస్తుంది ఏ నామన్నా తీసుకో పట్టుకు బెల్లం తీసుకున్న రూపం కనబడతా ఉంది అది ఏంటంటే పట్టుకు బెల్లం ఉంటుంది అది ఎట్లా అండి రుచి అన్నది రసమా తీయగా ఉంటుంది అండి సింపుల్ ఇట్లా కాబట్టి ఏవైతే పాంచభౌతికంగా తెలుస్తుందో ఈ ప్రపంచం అంటే శబ్దాది విషయాలతో తెలిసే ప్రపంచం నామరూపాలతో ఉంటుంది అంతే ఫినిష్ సింపుల్ దాన్ని తెలుసుకోవాలి తెలుసుకునేది జ్ఞానం కావాలి కదా ఎట్లా తెలుస్తాయి రూపాలు ఉన్నాయి రంగులు ఉన్నాయి వాటిని తెలుసుకోవడానికి ఏముండాలి చెవి ఉంటే సరిపోద్ది కదా అంతే సరిపోద్ది అంటున్నా కన్ను ఉండాలి ఏముండాలి కన్ను ఉండాలి కన్ను రూపాలను రసాలు తెలుసుకుంటుంది ఇట్లా అన్నామనుకోండి శబ్దం చెవి కావాలి కాబట్టి ఆ ఐదు ఏవైతే ఉన్నాయో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడానికి జ్ఞానేంద్రియాలు కావాలి జ్ఞానేంద్రియాలు కావాలి కదా ఏంటి ఆ జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఏదో చెప్పండి పది మందిలో గుంపులో గోవింద గుంపులో గోవింద ఆ ప్రయోగం ఇప్పుడు సక్సెస్ అవుతా ఉంది ఇంత గుంపులో గోవిందుడు దర్శనం ఇపోతాడు ఇది ఎక్కడ జరగల కాబట్టి జ్ఞానేంద్రియాలు కావాలి ఇదిగో జ్ఞానేంద్రియాలు మనం ఏం చెప్పాము ఇంతకు ముందు సత్వగుణం కనపడతా ఉంది ఇక్కడ జ్ఞానం అన్న కాబట్టి జ్ఞానము సత్వానికి సంబంధించింది కదా సత్వాంశే ప్రతిభూతం యొక్క సత్వాంశ ఏదైతే ఉందో సత్వగుణం దాంట్లో నుంచి క్రమాత్ వస్తున్నాయి ఇప్పుడు డ్రామా చూడడానికి నాటకం చూడడానికి ప్రేక్షకులు ఎట్లా అవసరము ప్రపంచంలో ఉండే ఉండే శబ్దాది విషయాలను తెలుసుకోవడానికి జ్ఞానేంద్రియాలు వస్తూ ఉన్నాయి బుకింగ్ దాటి లోపల గేట్లో నుంచి ఎంటర్ అయిపోతూ ఉండే లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి ఏంటవి క్రమాత్ వరుసగా వస్తున్నాయి ఈ వరుసగా ఏంట్ర తెలు కదండి ఇప్పుడు మాయ ఉంది తేనిస్తే తప్ప స్టార్టింగ్ ట్రబుల్ ఆకాశ క్రమ అనే హండ నాడు తొందరపడవు ఆకాశ నెక్స్ట్ ఇది క్రమాత్ ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథివీ ఇది క్రమాత్ రెస్పెక్టివ్లీ వరుసగా వచ్చాయి క్రమాత్ వినండి శ్రోత్ర చెవి శ్రోత్ర అంటే చెవి క్రమాత్ వచ్చింది కదా చెవి దేంట్లో నుంచి వచ్చింది ఆకాశము యొక్క సాత్విక అంశంలో నుంచి ఆకాశం ఇప్పుడు సత్వాంశమే మనం చూసేది ఇప్పుడు రజవాంశం తమాంశం అటు పక్కన పెట్టేయమన్నాను నేను కనుక ఆకాశం యొక్క సత్వాంశంలో నుంచి క్రమాత్ కనుక శ్రోత్ర శ్రోత్ర అంటే చెవి చెవి వచ్చేసింది జ్ఞానేంద్రి స్వామీజీ చెవి ఆకాశం నుంచే ఎందుకు రావాలి ముక్కులు ఎందుకో తెలుసా చెప్తాను అది కూడా ముందు ఇది నండి మొదట శ్రోత్ర శ్రోత్ర అంటే చెవి త్వక్ ఎక్కడి నుంచి వస్తుంది వాయువులో నుంచి త్వక్ అంటే చర్మం వాయువులో నుంచి చర్మం వచ్చింది అక్షిహి నెక్స్ట్ కన్ను కన్ను దేంట్లో నుంచి వస్తుంది అగ్నిలో నుంచి కన్ను వస్తుంది సాత్వికాంక్షం తర్వాత రసన నాలుక ఇది జలములో నుంచి నాలుకొస్తుంది రుచి అట్లాగే చివరికి ఘ్రాణ అంటే ముక్కు ఘ్రాణ అనేది మనకు పృథివీలో నుంచి వస్తుంది ముక్కు అనేది పృథివీ నుండి వస్తుంది చూసారా ఇవే జ్ఞానేంద్రియాలు మనకు ప్రపంచం ఉన్నది అనేటువంటి శబ్దాది విషయాలకు సంబంధించిన జ్ఞానము శ్రోత్రాది ఇంద్రియాల ద్వారానే అందుతుంది క్లియర్ రూపాలు రంగులు కంటికి అందుతున్నాయి శబ్దాలు చేపిక అందుతున్నాయి వాసన ముకి అందుతూ ఉంది రుచి నాలుగుకి అందుతూ ఉంది స్పర్శ చర్మానికి అందుతూ ఉన్నాయి ఇవి పంచభూతాల యొక్క సాత్విక అంశంలో నుంచి వచ్చాయి ఒక్కొక్క నుంచి ఒక్కొక్కటి వచ్చింది క్లియర్ అయితే ఆకాశం ఆకాశం యొక్క సాత్వికాంశంలో నుంచి చెవి వచ్చింది ఎందుకో తెలుసా శబ్ద లక్షణం అది ఎంత శబ్దలక్షణం ఆకాశమే కనుక లేకపోతే నీకు శబ్దం రాదు ఎందుకని ఆ మధ్యలో గ్యాప్ ఉంది కనుక స్పేస్ ఇస్ దేప్ లేకపోతే నీకు ఇట్లా పెట్టి ఇట్లా టెన్ ట్వంటీ నీకు శబ్దం రాదు మధ్యలో ఆకాశం ఉండాలి కాబట్టి శబ్దము ఆకాశ లక్షణం కాబట్టి ఆకాశము నుండి చెవి ఎందుకు వచ్చిందో తెలుసా శబ్దము గనక చెవి శబ్దాన్ని వినడం కోసమే ఉంది కనుక శబ్దం అనేది ఆకాశ లక్షణం కనుక ఆకాశం నుండి చెవి రావాలి ఇంకోటి రావడానికి అవకాశం లేదు పైగా చెవిలో కూడాను నీకు ఖాళీ ప్రదేశం ఉంటేనే నీకు శబ్దం వినపడుతుంది ఇట్లన్నా అనుకు నీకు వినపడదు నీకు సో లోపల కూడా ఖాళీ ఉండాలి కనీసం అక్కడ కర్ణబేరి దగ్గర టింపాని అట్లా మూవ్ అయ్యింది అనుకోండి అలా మూవ్ కావాలంటే కూడా ఖాళీ ప్రదేశం ఉండాలి కానీ లేకపోతే కాబట్టి వాహ్యంలో స్థూల జగత్తులో ఖాళీ ప్రదేశం నీ దీన్ని శబ్దాన్ని గ్రహించడానికి నీ యొక్క చెవిలో ఖాళీ ప్రదేశం ఇది శబ్దానికి సంబంధించింది చెవి శబ్దాన్ని వింటుంది శబ్దం ప్రపంచంలో ఉంది చెవి శబ్దాన్ని గ్రాస్పు చేస్తుంది జ్ఞానం కాబట్టి ఇది ఒక శబ్దం వినపడగాని అది గాడిదే ఒండ్ర పెట్టింది అది గుర్రము సకిలించింది అది పులి గండ్రించింది అంటాం మనం ఎట్లా తెలుసుకుంటున్నావు నువ్వు ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం ఇక్కడ నీకు చెవి గ్రహిస్తూ ఉంది అన్ని ఇంద్రియాలు పనిచేస్తానే ఉన్నాయి కానీ చెవికి మాత్రమే అందుతూ ఉంది ఇది ఆకాశం సాత్విక అంశం కాబట్టి ఆకాశం యొక్క సాత్విక అంశం వరుసగా రెస్పెక్టివ్లీ వరుసగా ఆకాశం నుంచి చెవి రావడం కారణం ఇదే శబ్ద లక్షణం కనుక నెక్స్ట్ శ్రోత్రు చెవి వచ్చింది చర్మం రావాలి ఇది వాయు లక్షణం చర్మం వాయు లక్షణం కనుక చర్మం వచ్చింది కాబట్టి స్పర్శ తెలుస్తుంది స్పర్శ తెలుస్తుంది అగ్ని చూసారా అంటే రూపం కావాలి రంగు తెలియాలి అనంటే వెలుతురు కావాలి వెలుగు అనేటువంటిది అగ్ని లక్షణం కళ్ళల్లో కూడా వెలుగు ఉంది మన కళ్ళల్లో వెలుతురుంది ప్రపంచంలో సూర్యుడు కావచ్చు చంద్రుడు కావచ్చు అగ్ని కావచ్చు నక్షత్రాలు కావచ్చు మరొకటి కావచ్చు విద్యుత్ కావచ్చు వెలుతురుంది ఆ వెలుతురు ద్వారానే మనము ఈ రూపాల్ని రంగుల్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంది కనుక అగ్ని నుంచి అగ్నిభూతం యొక్క సాత్విక అంశంలో నుంచి కన్ను వచ్చింది కాబట్టి రూపాలను చూడగలుగుతాం అట్లాగే జల లక్షణం జల లక్షణం రుచి కనుక ఆపహ నీరు ఏదైతే ఉందో ఈ నీటిలో నుంచి రసన నాలుకొచ్చింది ఎందుకంటే రుచికి సంబంధించింది కనుక రసన రుచి కాబట్టి నీళ్ళలో నీకు రుచి తెలుస్తుంది కాబట్టి నాలుక రుచిని తెలుసుకునేటువంటి నాలుక ఆ తరువాత గంధ కాబట్టి వాసన వాసన ఎక్కడి నుంచి మనకు తెలుస్తా భూమి నుండి తెలుస్తుంది కనుక పృథివి అనేటువంటి భూతం యొక్క సాత్విక అంశంలో నుంచి ఘ్రాణ ముక్కు వచ్చింది ముక్కు వచ్చింది అక్కడ శ్రోత్ర త్వక్ అక్షి రసమ ఘ్రాణ ఆఖ్యం ఆఖ్యం అభిదానాన్ని అనేటువంటి పేర్లు కలిగిన అది ఆఖ్యం అంటే పేర్లు అనే పేర్లు కలిగిన ఏంటండి ఆ పేర్లు చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనే పేర్లు కలిగినటువంటి ధీంద్రియ పంచకం ఈయనన్నీ అద్భుతమైన ప్రయోగాలు జ్ఞానేంద్రియ పంచకం ఇప్పుడు మీకు అర్థమైంది ధి అంటే ఏంటి జ్ఞానం కదా ధీంద్రియ పంచకం జ్ఞానేంద్రియ పంచకం అంటే ఐదు జ్ఞానేంద్రియాలు వచ్చేశాయి మంచి పదప్రయోగం ధీంద్రియ పంచకం కాబట్టి క్రమాత్ ధీంద్రియ పంచకం క్రమా క్రమాదీంద్రియ పంచకం దీనికి వత్తు అంతే ఇంకేం లేదు ఈ విధంగా ఐదు జ్ఞానేంద్రియాలు వచ్చాయి ఈ జ్ఞానేంద్రియాలు ఎక్కడుంటాయి ఇప్పుడు సూక్ష్మ పోతాలు కదా ఎక్కడున్నాయో మనకేది లేదు తమాషతో ఎందుకు తెలుసా దేహం వస్తేనే కన్ను వస్తుంది చెవి వస్తుంది నాలుగు వస్తుంది చిట్టడం కానీ దేహం రావాలా దేహం రావాలంటే స్థూలభూతం రావాలా ఇప్పుడు స్థూలభూతం రానేలేదు అంత సూక్ష్మం బాగా అర్థం చేసుకోండి మీకు తత్వబోధన అర్థం కాని విషయాలు నీవే ఎంత చెప్పినా అర్థం కాలి ఇప్పుడు ఇప్పుడు అర్థమై తీరాలి అర్థమవుతుందే కాబట్టి ఇంకా స్థూలం రాలేదు ఇప్పుడు ఇది పరిస్థితి అందుకని జ్ఞానం వచ్చేసింది కదా రేపు దేహం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి దాన్ని కన్ను నువ్వు చెప్తాను అక్కడ ప్రధానంగా చెక్షురేంద్రియం చూస్తుంది అది చూసేది కన్ను కాదు అది తర్వాత వస్తాం మనం ఇప్పుడు దానికి అంతా వస్తాడు తమాషా శరీరం అనేది వచ్చిన తర్వాత ఈ శరీరంలో ఐదు గోళాల్లో అవి పోయి చేరిపోయి ఉంటాయి శరీరం వచ్చిన తర్వాత కాబట్టి ఇక్కడ కన్ను ఉంటుంది ఇక్కడ చెబు ఉంటుంది ఇక్కడ ముక్కు ఉంటుంది ఇక్కడ నాలుగు ఉంటుంది మొత్తం చర్మం కప్పేసి ఉంటుంది ఎందుకు ఉన్నాయో వాటి వెనక నియతి ఉంటుంది ఇంత నియతి ఆర్డర్ ఉంది కనుక ఆర్డ్రెయిన్ బై హూమ్ నియంత నియంత నియతి రూపంలో నియంత జస్ట్ లిస్ కాబట్టి వీటి ద్వారానే నువ్వు ప్రపంచం యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటావు కాబట్టి ఆ ప్రపంచాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానేంద్రియాలు విడివిడిగా వచ్చాయి విడివిడిగా వచ్చాయి అంటే ఆకాశం యొక్క సత్వాంశంలో నుంచి చెవి వాయువు యొక్క సత్వాంశంలో నుంచి చర్మము అగ్ని యొక్క సత్వాంశంలో నుంచి కన్ను జలం యొక్క సత్వాంశంలో నుంచి నాలుక పృథివీ యొక్క సత్వాంశంలో నుంచి జ్ఞానేంద్రియాలు వచ్చాయి కదా ఇంకా ప్రపంచమే రానేలేదు ఇప్పుడు వచ్చేస్తుంది వస్తేనే పంపిస్తా మిమ్మల్ని ప్రపంచంలోకి లేకపోతే మీరు ఇక్కడే ఉండాలి ప్రపంచం రాకపోతే ఎట్టపోతారు మీరు జస్ట్ లెసన్ ఇప్పుడు వస్తుంది కదా ఇంకా రాలేదు వస్తే వస్తే ఆ ప్రపంచం ఉంది ప్రపంచంలో జ్ఞానేంద్రియ విషయాలు ఉన్నాయి ఐదు శబ్దాది విషయాలు నీ దగ్గర జ్ఞానేంద్రియాలు ఉన్నాయి నీ దగ్గర జ్ఞానేంద్రియాలు ఉన్నంత మాత్రాన శబ్దాది విషయాల జ్ఞానం నీకు ఎట్లా అందుతుంది అంటున్నాను వేర్ ఇస్ ది కనెక్షన్ అది ఆవు నీ కన్ను చూడవచ్చు కనెక్షన్ ఏంటి అంటున్నాను అది కొండ కనెక్షన్ ఏంటి ఈ కనెక్షన్ని అనుసంధానం అంటారు అనుసంధానం అనుసంధానం జరగాలంటే కోఆర్డినేషన్ దాన్ని దీంతో కలపాలి సమతి కనపడతా ఉంది విను నువ్వు ఇక్కడ ఉన్నావు ఎక్కడి నుంచో ఒక ఫొర్లో నుంచి ఇది ఒక శబ్దం వినపడ్డాది కనుక నుంచి దీన్ని ఎట్లా కోఆర్డినేట్ చేశారు ఎవరు చేశారు కాబట్టి విషయం అక్కడ ఉంది విషయ జ్ఞానాన్ని పొందడానికి జ్ఞానేంద్రియం నీ దగ్గర ఉంది క్లియర్ ఈ రెంటికి కనెక్షన్ ఎట్లా అనుసంధానం ఎట్లా వేర్ ది కనెక్షన్ హూ ఇస్ ద కోఆర్డినేటర్ ఈ రెండింటినీ కలిపేవాడేవాడు ఏ పోయి స్వామి అయ్యే కలుస్తాయి కదా ఏంట ఇందువల్ల శాస్త్రం అర్థం కాదు నువ్వు అది ఆలోచించిన అవసరం లేదు కామ్ వినడానికి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల నీ మనసులో సంకల్పాలు తగ్గుతాయి అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ మైండ్లో ఉంది మైండ్ రాలేదు ఎవరో కోఆర్డినేట్ చేయాలి వీటిని ఎందుకు చేయాలి స్వామిజీ చెప్తాను కన్నుంది ఎదురుగా పర్వతం ఉంది అట్లాగే ఒక ఆవు కనపడుతుంది ఇది ఆవు దిస్ ఇస్ కౌ దట్ ఈస్ కౌ దట్ ఈస్ మౌంటైన్ అని నా కన్ను గుర్తిస్తూ ఉందనుకోండి కన్ను చూడగలదంతే వాసన చూడగలదా కన్ను చూడగలదు వాసన చూడగలదా చూడలే ముక్కు వాసన చూడాలి అంతేనా ముక్కు వాసన చూడవచ్చు చూసినప్పుడు అరే మల్లెలు ఉన్నాయా ఎక్కడ అరే గులాబీలు ఉన్నాయా అరే పాయసంగా వాసన ఇది ముక్కు చూడగలదు ఇది ముక్కు వాసన చూడగలదు కానీ వినలేదు చెవి వినగలదే కానీ చూడలేదు వాసన చూడలేదు దేనికి దానికి సంబంధించినటువంటి జ్ఞానమే అందుతూ ఉంది ఇదే గనక వాస్తవం అయితే ఆయన చెప్పినట్టుగా పూర్వానుభవం కలగడానికి అవకాశం లేదు ఎట్టగలగదు కోఆర్డినేషన్ లేదు అనుసంధానకర్త ఎవరైనా అడుగుతున్నాను అంటే ఎమీజీ అర్థం కావడం కదా ఏలే మధ్యాహ్నం బాగా తిని విజయదశమి కనుక నువ్వు పక్క రూమ్లో పడుకుంటే అర్థమవుతుంది డ్రాయింగ్ రూమ్ అంటాం కదా అప్పుడు పడుకుని నిద్రపోతున్నావు నీ బెడ్రూమ్లో దొంగ పడిపోయి ఎందుకంటే బాగా నిద్రపోయాడు అమ్మగారులో ఏమో మ్యాట్ని పోయాడు దొంగ లోపల ఎంటర్ నాటకం జరుగుతుంది లోపల శబ్దమైంది శబ్దమైంది దొంగ పడ్డాడని ఇతనికి శబ్దం వినిపించింది వినిపించిన తర్వాత దొంగ అనుకోవచ్చు శబ్దం వినగానే శబ్దమైతే తెలిసింది కానీ దొంగ కనిపిస్తాడా అంటున్నాను కనపడదు ఇతను చూడాలా వాడు ఆ రూమ్లో ఉన్నాడు ఇతను ఈ ఇతను అక్కడ పోవాలా ఇతను పోవాలంటే కాళ్ళు కదలాలా కాళ్ళు కాస్త కర్మేంద్రియాలు ఇంకా రాలేదు ఈ కాళ్ళు అక్కడ పోయినాయి అనుకోండి తీరక్కడ పోయిన తర్వాత దొంగ చూశాడు విని చెవి చూడడం లేదు చూస్తున్న చెవి వినలేదు ఇప్పుడు విని చెవి అది వినడం వల్ల కదా వచ్చాము ఇప్పుడు వారి దగ్గరికి దొంగ దగ్గరికి ఆ చెవి వాడిని ఏమైనా చూస్తుందని అంటున్నాను చూడ్డాను చూసేది ఎవరు కన్ను ఇది ఎట్లా నిర్ణయిస్తది ఇది వినలేదు కదా ఈ రెండు ఎట్టన పోయా చేతులు మాత్రం పోయేవాడిని పట్టుకుంటా గిట్టిగా దొంగ దొంగ దొంగ దొంగని అరుస్తా ఈ పట్టుకునేవి చేతులు అరిచేది మాత్రం నోరు ఈ రెండు కర్మేంద్రియాలు మళ్ళీ ఆ రెండు జ్ఞానేంద్రియాలు ఆ చెవి విని కన్ను చూసిన దాన్ని సంధానకర్త ఎవరు ఈ రెండింటినీ కనెక్ట్ చేసేవాడు ఎవరు కోఆర్డినేట్ చేసేవాడు అలా చేసిన తర్వాత అంటే అక్కడి నుంచి నువ్వు ఇక్కడ పో అని కాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది ఎవరు తీరా వచ్చిన తర్వాత వీడు దొంగ మన ఇంట్లో ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత వాడిని పట్టుకో అని చేతులకు ఆజ్ఞనిచ్చింది ఎవరు లేకపోతే చేతులు వాటంతా పట్టుకుంటాయి పోయి అట్లా అయ్యేటట్లయితే పోలీసులకు చేతులు దాడు ఇంకేమి మనుషులు అయిపోయి పట్టుకొని వస్తుంది ప్రధానమైన పాత్ర పోషిస్తాయి చేతులు వాస్తవానికి అదే దొరుకుతుంది అనుకోండి వేరే విషయం చేతులే ప్రధానమైన పాత్రని పోక్షిస్తుండే ఇప్పుడు మీకు అర్థమైంది కనుక ఏదైతే చూస్తూ ఉందో అది వినలేదు ఏదైతే వినిందో అది చూడడం లేదు ఏదైతే పట్టుకున్నదో అది చూడలేదో వినలేదు కానీ యాక్షన్ జరగాలి కాబట్టి అలా జరగాలంటే ఈ అనుసంధానం చేసేది ఎవరో ఎందుకని విన్న చెవి ఎందుకు చూడలేకపోతుందంటే చెవి యొక్క సాత్వికాం సాత్వికాంశం ఏది చెవి శ్రోత్ర కదా ఆకాశంలో నుంచి సాత్విక అంశంలో నుంచి వచ్చింది గనక అది వింటుందే గాని వాయువు యొక్క సాత్వికాంశంలో చాలా అది పట్టుకోడానికి పోయి మీకు అర్థం కాబట్టి దానికి సంబంధించింది మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఏ ఇంద్రియానికైనా ఆ ఇంద్రియ విషయమే తెలుస్తుంది కానీ మరొకటి తెలిసేది అందుకే అవకాశం లేదు సపోజ్ సపోజ్ సపోజ్ ఆ ఒక్క ఇంద్రియానిలోనే కనుక అన్నిటి నుంచి గనక అది వచ్చి ఉంటే ఏది సత్వగూడం నుంచి రజగూడం నుంచి తమగూడ అట్లా అన్నిటి నుంచి వచ్చింది అనుకోండి ఐదుటి నుంచి కూడా వచ్చింది అనుకోండి ఐదు జ్ఞానేంద్రియాల నుంచి ఒకటి వచ్చిందనుకోండి ఇది ఐదుటిని తెలుసుకోగలదు ఎందుకో తెలుసా ఐదు లక్షణాలు దీంట్లో ఉంటాయి గనక అది ఎవరో అది కోఆర్డినేటర్ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని దేహాన్ని కలిపి వర్క్ చేయించేది అది అది తెలుసా మైండ్ నెక్స్ట్ ఇప్పుడు అది వస్తుంది ఇప్పుడు ఎవరు జ్ఞానేంద్రియాలే వచ్చాయి జ్ఞానేంద్రియాలు వచ్చినంత మాత్రాన్ని నీకు జ్ఞానం కలిగే అవకాశం లేదు అంటున్నాను నేను అది అర్థమైంది కదా మీకు ఇప్పుడు జ్ఞానేంద్రియాలు విడివిడిగా తెలుసుకుంటాయి విడివిడిగా తెలుసుకుంటే నీకు ఎక్స్పీరియన్స్ రాదు వాటన్నిటికి సంబంధించిన జ్ఞానం కలగాలంటే సమిష్టి సూక్ష్మాంశం ఆకాశం యొక్క సూక్ష్మాంశం చెవే వాయువు యొక్క సూక్ష్మాంశం చర్మమే అగ్ని యొక్క సూక్ష్మాంశం కన్నే చూ చూడ్డానికి సమిష్టి సూక్ష్మాంశం కావాలి ఇప్పుడు నెక్స్ట్ తైరంతఃకరణం వృత్తిభేదేన తద్విధా మనోవిమర్శ రూపం సత్ బుద్ధి స నిశ్చయాత్మి ఒక్కొక్క భూతం యొక్క సాత్విక అంశంలో నుంచి ఐదు జ్ఞానేంద్రియాలు వచ్చేసాయి ఇంకా జ్ఞానేంద్రియ విషయాలు రాలేదు భోగ్య విషయాలు రాలేదు అవి వస్తే ఇవి రెడీగా ఉన్నాయి తెలుసుకోవడానికి ప్రేక్షకులు వచ్చి కూర్చున్నారు నాటకం మొదలవగానే తెరతీగానే చూస్తారు ఓకే ఇప్పుడు చూసే వాళ్ళకి ఐదుటికి సంబంధించిన జ్ఞానం ఉంటే కానీ అనుసంధానం జరిగే అవకాశం కనపడటం లేదు కాబట్టి ఒక్కొక్క భూతం యొక్క ఏది సూక్ష్మభూతం యొక్క ఒక్కొక్క ఒక్కొక్క సూక్ష్మభూతం యొక్క తన్మాత్రలు ఒక్కొక్క సూక్ష్మభూతం యొక్క సాత్వికాంశం నుంచి ఐదు జ్ఞానేంద్రియాలు వస్తే సమిష్టి సాత్వికాంశం నుంచి అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఈ ఐదు యొక్క సమిష్టి సాత్వికాంశముల నుంచి ఇది హై సూక్ష్మీ తన్మాత్రలు తైహి సర్వైవ్ తై సూక్ష్మమైనటువంటి తన్మాత్ర భూతాలైనా సర్వభూత సర్వై అంతఃకరణం అంతే ఇంకేం లేదు ఇది కోఆర్డినేటర్ ఇప్పుడు అర్థమైందే కాబట్టి ఒక్కొక్క భూతం యొక్క సాత్వికాంశం నుంచి ఒక్కొక్క జ్ఞానేంద్రియం వచ్చింది సమిష్టి సాత్వికాంశం ఇక్కడి నుంచి అంతఃకరణ వచ్చింది కాబట్టి ఫస్ట్ లైన్ తై సూక్ష్మభి సూక్ష్మములైనటువంటి సర్వై సత్వాంశై సర్వై సత్వాంశై అంతఃకరణం జాయతే అంతఃకరణం పూర్తింది అంతఃకరణ ఉపజాయతే వచ్చేసింది ఇప్పుడు చూడండి జ్ఞానేంద్రియాలు సాత్ సాత్వికాంశం నుంచే వచ్చాయి ఇండివిజువల్ వేరువేరుగా దేనికదిగా విడివిడిగా సమిష్టి నుంచి కలెక్టివ్గా అంతఃకరణ వచ్చింది ఇదంతా సాత్విక అంశమే కాదు జ్ఞానానికి సంబంధించిందే కాదు ఇదే కాకపోతే ఆ ఐదు జ్ఞానేంద్రియాలు బయటకుండా ఇది లోపల ఉంది అంతఃకరణం ఇన్స్ట్రుమెంట్ అంతఃకరణం లోపల ఉండేటువంటి జ్ఞానాన్ని గ్రహించడానికి లోపల ఉండేటువంటిది మనసు గుర్తి అదే తర్వాత వస్తాను అంతఃకరణం అంతకరండి తెలుసు కదా మీకు అంతఃకరణం చేతుష్టయం లోపల నుండి తెలుసుకునేటువంటిది దీనికి కనెక్షన్ ఉంది ఇప్పుడు అది తమాష ఇదిగా చూడండి ఇక్కడే గుర్తుంటే వెనక నుంచి మనకు శబ్దం వినపడితే ఫలానా వ్యక్తిని గుర్తిస్తూ ఉన్నాం ఎట్లా గుర్తుపడుతున్నాం అది గతంలో అది వేరే విషయం ఆ శబ్దాన్ని కోఆర్డినేట్ చేసే మైండ్ మైండ్ ఉంది వెనక అట్లాగే రూపం కనిపించింది అనుకోండి ఎక్కడ చూసుకుంటున్నాను ఎక్కడ చూశాను అది చూసారా అవు జ్ఞానం ఇది ఎక్కడుంది ఇది గతంలో చూసినా ఏదైనా సరే మనసులో నుంచే మనకు ఉపజాయిత పుడుతూ ఉంది ఇది కోఆర్డినేట్ చేస్తూ ఉంది ఇప్పుడు ఎవరో కోఆర్డినేటర్ మీకు అర్థమైందా అంతఃకరణం లోపల ఉండేది బయట వాటి మాత్రం ఏవి అవి విడివిడిగా సాత్వికాంశాల్లో నుంచి వచ్చాయి గనక అవే తెలుస్తాయి వాటికి రెండవ తెలిసేందుకు అవకాశం లేదు అలా తెలిసి అనుభవం కలగాలి అంటే వీటిని మరొకటి ఉండాలి ఆ ఒకటిలో ఈ ఐదో ఉండాలి లేకపోతే కలిగేందుకు అవకాశం లేనే లేదు అది లోపలుండేటువంటి కరణం ఇవి బాహ్య కరణాలు జ్ఞానేంద్రియాలు అది అంతః కరణం ఫస్ట్ లైన్ అయిపోయింది తై సర్వై అంతఃకరణం జాయితే క్లియరా తత్ వృత్తిభేదేన ద్విధ సెకండ్ లైన్ వృత్తిభేదేన తృత్తిభేదేనా వృత్తిభేదేనా దాంట్లో ఆ వృత్తి అంటే చెప్తాను వృత్తిభేదేన ద్విధ రెండు విధాలు మళ్ళీ వృత్తిభేదేనా ద్విధ ఆ అంతఃకరణము ఏదైతే ఉందో అది వృత్తి భేదం అంటే అంతఃకరణం వృత్తి రూపేణ వర్తతే అవునా అంతఃకరణం వృత్తి రూపేణ వర్తతే ఏముంది మనసులో ఆలోచనలు తప్ప అవే కదా వృత్తులు వృత్తయ వృత్తి రూపేణ వర్తతే కాబట్టి మనసులో సంకల్పాలు నడుస్తూ ఉన్నాయి కాదు ఈ సంకల్పాలు వృత్తులు ఉన్నాయో థాట్స్ ఆలోచనలు ఒక ఆలోచన మరొకటి కాదు కదూ ఆ భేదాన్ని బట్టి ఆలోచనల యొక్క భేదాన్ని వృత్తి భేదేనా తత్ ఆ అంతఃకరణం వృత్తి భేదేనా అంతఃకరణం పునః ద్విధ పునః నేను యాడ్ చేస్తున్నా మళ్ళీ రెండవత ఉంది ఒకటి మనసు రెండు బుద్ధి అంటే సింపుల్ లోపల ఉండేటువంటి అంతఃకరణం రెండవత స్వామీజీ నాలుగు కదా అది మనకు తెలిసింది ఏది మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ రెండే ఇంపార్టెంట్ ఎందుక తెలుసే చెప్తున్నాడు చూడు మనహ విమర్శ రూపం సార్ విమర్శ రూపం ఏదైతే విమర్శ విమర్శిస్తూ ఉందో సందేహిస్తూ ఉందో సంకల్ప వికల్పాత్మకంగా ఉందో విమర్శ రూపం మనహ సెత్ దాన్ని మనసు అంటారు నిశ్చయాత్మిక బుద్ధి స్యాత్ ఏదైతే డిసైడ్ చేస్తుందో నిశ్చయిస్తుందో దాన్ని బుద్ధి అంటారు సో మీకు తెలిసింది ఏంటంటే సంకల్ప వికల్పాత్మక మన నిశ్చయాత్మిక బుద్ధి అని అంటే రెండింటిని పట్టుకొని ఆలోచించేది డౌట్ పడుతూ ఉండేది మనసు నిశ్చయించేది డిసైడ్ చేసేది బుద్ధి ఇది మీకు తెలుసు చిత్తం అహంకారం ఎందుకు ఇక్కడ పెట్టలేదంటే చిత్తం ఏంటి మెమరీ మెమరీతోంది ఈ సంకల్ప వికల్పాలు తిరుగుతున్నాయి అనుకోండి ఇదే అదే అదే ఇదే ఇదే అదే అదే మనసు అంటే నా మనసు ఇలా నిర్ణయించింది అంటాడు అంటే దాని వాడు అర్థం ఏంటో తెలుసా మనసు అంటే వాడి తిరిగిపోవడమే నిర్ణయించదు మనసు కొట్టుమిట్టాడేదని మనసు అంటారు బాగా అర్థం చేసుకు అది డిసైడ్ చేయదు ఇదే అదే అదే ఇదే ఇది విమర్శ రూపం విమర్శ రూపం మనసాత్ ఈ రెండిట్లో నాకు ఏది మేలు అనుకొని డిసైడ్ చేసేస్తుంది నిశ్చయిస్తుంది అది బుద్ధి అంతా ఒకటే మరి చిత్తం ఏంటి స్వామీజీ అది నిశ్చయించాలి అంటే దేన్ని ఆధారం చేసుకొని నిశ్చయిస్తుంది అది పూర్వ అనుభవం పూర్వ అనుభవం దాన్ని ఆధారం చేసుకొని నిశ్చయిస్తుంది ఆ అనుభవం కనుక సరిగా ఉంటే సరైన నిశ్చయం ఉంటుంది అది కనుక చెడు అనుభవం అందువల్ల కొంతమంది అంటుంటారు ఏంటో నా అనుభవం అంత లేదు నీ వయసు దేనికి ఏడవడానికే ఏడవడానికే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు ఎనభై వచ్చింది కనుక జ్ఞానం ఉందని వయసు కాదు జ్ఞానం ఉండేది మనసు ఏది ఇంకా డౌట్లోనే బడి ఉండదు కదా అర్థమవుతుంది కాబట్టి ఇది చేస్తా ఇప్పుడు మనకి ఎప్పుడు ఆలోచనలు నడుస్తుంటాయి కన్నాయినా ఇదే అదే షాపింగ్ షాపింగ్ పోతారు విజయదశమి ఈ చిర కొనాలన్నా ఇదంత మీరేమో ఈ కలరా ఆ కలరా బ్లూవా లేకపోతే గ్రీనా అని మీరు ఆలోచిస్తుంటే భర్త వెనక్కి వచ్చి అదంతా ఇదే బాధ హాయ్ ఆయన బాధ ఆయని మీ బాధ మీ కాబట్టి ఇప్పుడు ఇదే అదే అని ఈ లోపల అతను వెనక్కి వెళ్ళి ఆ కౌంటర్లో ఉండేవాడిని అడుగుతుంటాడు ఈవిడ కళ్ళు ఇట్లుంటాయి రూపం కనపడతూ ఉంటుంది చేయటా ఉంటుంది అందువల్ల జ్ఞాని చూసినట్టు చూస్తూ ఉంటుంది మీరు చూడండి కావాలంటే షాపుల్లో ఇట్లా ఉంటుంది ఎందుకో తెలుసా రూపం ఇటు శబ్దం అటు అతను చెప్తా ఉంటాడు అక్కడ సార్ గ్రీన్ది ఎంత ఎనిమిది వందలు బ్లూ పన్నెండు వందలు ఈవిడికి వెళ్ళినప్పుడు అతను గ్రీన్ బాగుంది నాకంటే నాకు బ్లూ నచ్చింది సో అంతవరకు మనసు ఏది ఇదే అదే అదే ఇదే ప్రతి చోటు ఉంటుంది మీకు వంటకి స్టార్ట్ చేస్తారు వంకాయ పొట్లకాయ ఏది చేయాలి సినిమా పోవాలి ఆ సినిమాకా ఈ సినిమా గ్రూప్ ఇది జరుగుతూ ఉన్నంత వరకు ఈ డౌట్ ఉంది కాదు బాగా అర్థం చేయడం సరే ఇంకో రకంగా చేస్తాం మీకు అర్థమయ్యేట్టుగా తెలంగాణ ఇవ్వడమా సమైక్యాంధ్రం ఉంచడవా దీన్ని ఏమంటారు మనసు కదా ఇప్పుడు అమ్మగారు బ్లూ డిసైడ్ చేసింది రీజన్ సరితే మీకు చెప్తుంది ఆవిడే ఆవిడ రీజన్ ఆవిడే తెలుసు ఇప్పుడు భర్త వచ్చి గ్రీన్ తీసుకోరా కదా బ్లూ ఎందుకంటే గ్రీన్ వద్దండి అది మంది కాదు అది వేరే మతాల వాళ్ళు ఎక్కువ నాకు బ్లూ అంటే ఇష్టం ఎందుకని నేను కృష్ణ భక్తురాలు అతను అనుకున్నా నువ్వు కృష్ణ భక్తురాలు అయితే అయ్యావు నా జేబు పరిస్థితి ఫోర్ లాక్స్ అర్థమవుతుందే ఇట్లా మనకు జరుగుతుంది డౌట్ పడుతూ ఉంది కాబట్టి మనసేమో ఉంది నిర్ణయించలేకపోతా ఉంది ఎంపీసీనా బైపీసీనా వంకాయ పొట్లకాయ పొట్లకాయే అని డిసైడ్ చేసింది అనుకోండి బుద్ధి వచ్చేసింది లేదు ఇంకా మనసు బాగా అర్థమవుతుంది ఎంపీసీనా బైపీసీనా ఎంపీసీనా బైపీసీ నో ఎంపీసీనే డిసైడ్ చేసింది కదా బుద్ధి వచ్చేసింది డిసైడ్ అయిందంటే బుద్ధి వచ్చింది అర్థం నిశ్చయాత్మిక బుద్ధి సార్ సినిమా పోవాలనుకోవచ్చు మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది మైండ్ ఏ సినిమా పోవాలి తోడుకోడళ్ళ అక్క చెల్లెళ్ళ తోడుకోడవాళ్ళు అక్క చెల్లెళ్ళు తోడుకోడలు అక్క అక్క చెల్లెలు తోడుకోడలు ఇదంతా మనసే నా అక్క చెల్లెళ్ళే తోడుకోడలు బుద్ధి కదా నవ్వించాలని కాదు నవ్వారు కనుక కోర్టు చేశారు నవ్వాండ తెలంగాణ ఇవ్వడం సమైకాంధ్రం ఉంచడం తెలంగాణ ఇవ్వడం సమైకా సమైకాంధ్ర ఉంచడం తెలంగాణ తెలంగాణ ఇది ఏమంటారు దీన్ని చర్చలు ఇంకా చర్చించాల్సింది ఉంది అదే ఇదే అని డిసైడ్ అవుతే ఎందుకని ఏ శృతి మందిరా తమాట స్వామీజీ కాదు నేను చెప్పాను స్వామీజీ అంత డిమాండ్ చేస్తానే అది కాదు ఇప్పుడు వాళ్ళు పైగా అంటుండారు అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు ఫోర్ డేస్ నుంచి కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసు రవాణా స్తంభించిపోయిందని మాకు తెలుసు విద్యుత్ ప్రతిష్టంభన జరిగిందని మాకు తెలుసు మేమేం తెలియని వాళ్ళం కాదు మాకు మనసు లేకపోలేదు మేము అదే చెప్తున్నాం మీకు మనసు సార్ కానీ చే నాకు ఇచ్చి చూడు టూ మినిట్స్ డిసైడ్ చేస్తాను టూ మినిట్స్ డిసైడ్ చేస్తాం I have, for this, I have been waiting for this opportunity for the last ten years. One thing I want to say is that two things I want to say is that we are not in the Shruti Mandir. But we are not in the Shruti Mandir. There are no churches. What is the church? What is the church? Where is the graveyard? Where is the church? What is the church? What is the church? What is the church? ఇన్ని ఇన్నిసార్లు చేస్తే కూరపాడైపోదా అదే జరిగింది ఏం చర్చిస్తావు నువ్వని అడుగుతున్నాను నేను నెక్స్ట్ ఇంకొకటి కూడా తమాష తెలుసుకోండి మీరు ఈ జ్ఞానేంద్రియాలు ఐదుటికి కనెక్ట్ అయ్యి మనసు జ్ఞానేంద్రియాలు విడివిడిగా తెలుసుకుంటాయి కనపడేదాన్ని కన్ను వెనక్కి చూపెడుతుంది మనసు దాన్ని చూస్తుంది అది ఏంటని రంగేంటి రూపం ఏంటని కళ్ళు మూసామనుకోండి వన్ ఫిఫ్త్ ఎగిరిపోయింది ప్రపంచం ఒకవేళ గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి పాపం అంతుడు అంతుడికి ఐదో వంద ప్రపంచం తెలియదు చూసారా అట్లా కాబట్టి ప్రతి ఇంద్రియంలో నుంచి ప్రపంచం ఆ పంచ జ్ఞానేంద్రియ విషయాలు మనకు తెలియాలి కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలు మన దగ్గర ఉండాలి ఈ జ్ఞానేంద్రియాల్ని కోఆర్డినేట్ చేయగలిగేటువంటి ఫోర్స్ ఒకటి వెనక ఉండాలి ఫ్యాకల్టీ అది ఏమిటంటే అంతఃకరణం అది రెండు రకాలు ఆలోచించేటప్పుడు మనసు నిశ్చయించేటప్పుడు బుద్ధి ఇక్కడికి ఇప్పుడు మీరు ఆలోచించుకోండి మనకు ఒక పదం తెలుసు అది ఇక్కడికి వచ్చేసింది అదేంటో తెలుసా జ్ఞానశక్తి ఏంటది ఇప్పుడు ఈ రెండు అదే కదా మనస్తోనూ తెలుసుకున్న ఇంద్రియాల ద్వారా వచ్చేదాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేదాన్ని మనస్తో తెలుసుకున్న మనకు జ్ఞానం కలుగుతూ ఉంది కనుక ఇది జ్ఞానశక్తికి సంబంధించినటువంటి విషయం జ్ఞానశక్తి ఇక్కడికి సమాప్తమైంది మరి క్రియాశక్తి జ్ఞానశక్తి అన్న ఇచ్చాశక్తి రెండోటే జ్ఞానం లేకుండా మనిషి ఏది కోరుకోడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి జ్ఞానేంద్రియాలు సమిష్టి భూతాల్లో నుంచి వచ్చినటువంటి అంతఃకరణం ఈ రెండింటి వల్ల ఇది జరిగిపోయింది సో సత్వగుణం సత్వ సత్ సాత్విక అంశం అయిపోయింది ఐదు పంచేంద్రియాల్లో ప్రతి ఈ మూడు ఉన్నాయి సత్వగుణం అయిపోయింది సత్వగుణంలో ఏమొచ్చేసాయి మనకు జ్ఞానేంద్రియాలు వచ్చేసాయి అంతః కరణం వచ్చేసింది నెక్స్ట్ రజోంశై పంచేషాక్ రజోంశై ఇప్పుడు చూడండి ఇంక సత్వగుణానికి బోబాకన్నా మళ్ళీ సత్వాంశ అయిపోయింది జ్ఞానేంద్రియాలు సమిష్టిలో నుంచి అంతకరం వచ్చేసింది క్లియర్ ఇది ఇప్పుడు ప్రపంచాన్ని మనం తెలుసుకుంటుండేది తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా ఒక్కసారి ఎప్పుడైతే మనకి తెలిసిపోయిందో మనం యాక్ట్ చేస్తాం కర్మాచరణంలోకి వెళ్తాం కర్మాచరణంలోకి గనక అవి కర్మేంద్రియాలు కదా ఇవి రజోగుణంలో వస్తాయి రజోవంశం ప్రతి భూతం యొక్క రజవంశం చూడండి రజోంశై తేషాం అక్కడి నుంచి బాధ తేషాం పంచబిహి తేషం ఏవి సూక్ష్మైనటువంటి భూతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పంచబిహి ఐదిట్లో కూడాను రజోంశై రాజసాంశం ఇంతకుముందు సత్వగుణంలో నుంచి ఎట్లాగైతే వచ్చాయో అట్లాగే రాజసాంశంలో నుంచి క్రమాత్ సేమ్ అట్లాగే ఉంది శ్లోకం క్రమాత్ ఏనాయనా వరుసగా వాక్ మూడలైన పాణి పాద యుయుపస్త అభిధానాన్ని జగ్నిరే అంటే సింపుల్ వెరీ సింపుల్ కాబట్టి ఎట్లాగైతే సాత్వికాంశంలో నుంచి జ్ఞానేంద్రియాలు వచ్చాయో అట్లాగే రజోగుణం సంబంధించినటువంటి ఈ రాజసాంశంలో నుంచి కర్మేంద్రియాలు ఎందుకని చెప్పండి సత్వగుణం ఉండేటప్పుడు ఆలోచిస్తాం రజోగుణం కర్మలకు సంబంధించి క్రమార్ ఇది కూడా వరుసగా అంటే ఆకాశంలో అదే వరుస ఏది ఆకాశం వాయువు అగ్ని జలం పృథివీ అది కదా వరుస కాబట్టి ఆకాశంలో నుంచి వాక్ వాక్ వచ్చింది నోరు నెక్స్ట్ వాయువులో నుంచి ఇక్కడ ఇప్పుడు చూశారు మీరు ఆకాశం సాత్వికాంశంలో శబ్దం వచ్చింది శబ్దాన్ని గ్రహించడానికి చెవచ్చింది మనలో కర్మేంద్రియాల్లో శబ్దాన్ని ప్రొడ్యూస్ చేసేది ఏది వాక్ అందువల్ల ఆకాశంలో నుంచి వచ్చింది ఎంత లాజికల్గా ఉంది ఆకాశంలో నుంచి వాచేది వాయువులో నుంచి చేతులు వచ్చాయి హస్తములు ఎందుకని వాయువు చలిస్తూ ఉంటుంది చేతులు కూడా చలిస్తూ ఉంటాయి మరి కాళ్ళు కూడా చలిస్తాయి స్వామి జనత గుండె కూడా చెలిస్తేది అది ఉద్దేశం పనులు చేయడానికి చేతులే చెరిస్తాయి పాదాలు తర్వాత వస్తాయి చెప్తా కాబట్టి వాయువులో నుంచి వాయువు యొక్క రాజసాంశం రజోగుణం దాంట్లో నుంచి మనకు హస్తములు వచ్చాయి ఎందుకంటే చరిస్తాయి కనుక నెక్స్ట్ ఏంటి అగ్ని గదా వాక్ పాణి పాద పాదాలు వస్తున్నాయి అగ్నిలో నుంచి అగ్ని యొక్క రాజసాంశంలో నుంచి అది తన్మాత్రలు సూక్ష్మమైనటువంటి అగ్ని యొక్క రాజసాంశంలో నుంచి రజగుణం సంబంధించింది ఏమొచ్చాయంటే పాదాలు ఎందుకని నడుస్తావు నువ్వు నడవడమే కాదు ఎక్కడ ఏది నడవాలన్న అగ్ని ఉండాలి బస్సు నడవాలన్నా అగ్ని ఉండాలి ట్రైన్ నడవాలన్న అగ్ని ఉండాలి ఫ్లైట్ నడవాలన్నా అగ్ని ఉండాలి ఆటో నడవాలన్నా కూడా అగ్ని ఉండాలి దేహం నడవాలంటే కూడాను అగ్ని ఉండాలి అగ్ని ఉన్నంత వేడి ఉన్నంత వరకు ఉంటాయి అందుకని ఒక్కొక్కసారి మనిషి ప్రాణాపాయ స్థితి ఏమని మనం దాటి మనం ఉపయోగపడ్డప్పుడు కొందరు ముక్తానికి వెళ్ళి ఇట్ల కొందరు పాదాలు పట్టుకొని చూసి ఇంకా మీరు చూడండి రబ్ చేస్తూ ఉంటాడు పాదాలు రుదండి పాదాలు రుద్దండి పాదాలు రుద్దండి ఏమిటో ఆ పాదాలు రుద్దినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అగ్ని అర్థమవుతుంది ఇప్పుడు అగ్ని ఉండడం వల్లనే మనిషి నడవగలుగుతూ ఉంటాడు కాబట్టి మూడవదైనటువంటి అగ్ని యొక్క సూక్ష్మభూతమైనటువంటి అగ్ని యొక్క రాజసాంశంలో నుంచి పాదాలు వచ్చాయి తర్వాత జలం సూక్ష్మమైనటువంటి జలం యొక్క రాజసాంశంలో నుంచి పాయు విసర్జనేంద్రియం ఎక్స్క్రీషన్ క్లియర్ విసర్జనేంద్రియం కాబట్టి ఏదైతే అవసరం లేదో మలిన పదార్థం దేహంలో ఉందో అది బయటికి పంపించేటువంటి కర్మేంద్రియం విసర్జనేంద్రియం పురిక్షణాల విసర్జనేంద్రియం పృథివి సూక్ష్మభూతమైనటువంటి భూమి యొక్క పృథివి యొక్క రాజసాంశంలో నుంచి ఉపస్థ జననేంద్రియం పుట్టుగా భోగేంద్రియమని కూడా అంటారు భోగేంద్రియమని అంటారు జననేంద్రియమని అంటారు ఊపస్థ అంటే జననాన్ని ఇచ్చేది కనుక జన్మద్వారం కాబట్టి భూమి నుండి ఇప్పుడు ఒక మనం విత్తనం వేశాము అక్కడి నుంచే మనకు మొక్కలు వస్తూ ఉంటాయి మొక్కలు అక్కడి నుంచే వస్తుంటాయి కదా అట్లాగే ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి జరుగుతూ ఉందో భూమి నుంచి ఉత్పత్తి ఉత్పత్తి జరిగినట్టు కానీ ఉపస్థనుడి కూడా ఉత్పత్తి జరుగుతూ ఉంది కనుక జననేంద్రియం ప్లీజ్ గుహ్యేంద్రియం భోగేంద్రియం ఇవన్నీ కూడా ఇప్పుడు ఐదు వచ్చేసాయి కదా ఇవి కర్మేంద్రియాలు ఇవి వీటికి కూడా కనెక్షన్ కుదరదు సంతానకర్త కావాలండి లేదనుకోండి ఇప్పుడు నోరుంది ఇప్పుడు మన చేతులు ఉన్నాయి కర్మేంద్రియాలు కలుపుకుంటాము నోట్లో పెడతాము కదా ఆ నోరు అదే వాక్కనకు మనం అది నోటికి లోపలికి వెళ్ళింది అనుకోండి లోపలికి వెళ్ళింది లోపల ఉన్నది అట్లే కదలకుండా ఏం కావాలి దీన్ని దాన్ని కోఆర్డినేట్ చేసేది ఎవరు ఎట్లాగైతే జ్ఞానేంద్రియాలు సూక్ష్మభూతాల్లో నుంచి సాత్వికాంశంలో నుంచి విడివిడిగా ఒక్కొక్క జ్ఞానేంద్రియం వస్తే సమిష్టిగా కలిసి అంతఃకరణం వచ్చి అంతఃకరణ సంధానకర్తగా వీటిని ఎట్లాగైతే కోఆర్డినేట్ చేసిందో అట్లాగే కర్మేంద్రియాలు వచ్చేసాయి ఇప్పుడు ఏనాట అది వాక్పాణి పాత పాగిపోతాని అదే గనక ఇప్పుడున్నట్టు అప్పుడున్నట్టే కనుక ఇప్పుడుంటే ఉపయోగం లేదు అందుకని చెప్తున్నాను ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను కదా అప్పుడు మీకు తత్వబోధ చెప్పింది నేనే కదా నేను చెప్పిన తత్వబోధ విన్నది మీరే కదా నేను అలాగే చెప్తున్నా మీకు అలాగే జ్ఞాపకం రావడం లేదు ఎందుకని అది కేవలం వింటే కాదు ఈరోజు నుంచి హోంవర్క్ స్టార్ట్ అయిపోతూ ఉంది నెక్స్ట్ అడుగుతా ఇప్పుడు అంటారు మేము వెనక్కి కూర్చుంటాం స్వామి బాగా బాగా కనపడతాది క్లియర్గా ఉంటుంది అని కుదరదు కాబట్టి ఈ విధంగా పాయు ఉపస్థ అని ఎక్స్క్రేషను ప్రక్రియేషను క్లియరా ఎక్స్క్రిషను ప్రక్రియేషను రెండు అయిపోయింది ఇప్పుడు కర్మేంద్రియాలు వచ్చాయి వీడిని సంధానం చేయాలి కాదు విడివిడిగా కర్మేంద్రియాలు వచ్చాయి అది అభిధానాన్ని జగ్నిరే ఇంకేం లేదు వాకు పాణి పాద పాయు ఉపస్థ అభిధానాన్ని నామాని అనే పేర్లు ఇంతముందు ఆఖ్యాం అన్నాము ఇక్కడ అభిధానాన్ని పేర్లు ఆ పేర్లు కలిగినటువంటివన్నీ పుట్టుకొని వచ్చాయి ఓకే నెక్స్ట్ తై సర్వ సహిత ప్రాణ వృత్తిభేదాత్స ప్రాణోపాన సమాన ఉదానవ్యానౌచ జ్ఞానశక్తి ఏమో అయిపోయింది సాత్వికాంశంలో రాజసాంశంలోకి వచ్చేటప్పటికీ క్రియాశక్తి స్టార్ట్ అయింది క్రియాశక్తి కదా ఇప్పుడు వచ్చింది అంత కర్మ కర్మేంద్రియాలు కదండి ఆయన వచ్చింది ఆ కర్మేంద్రియాలని అనుసంధానం చేయాలంటే ప్రాణం రావాల ప్రాణం రావాలి అక్కడ జ్ఞానేంద్రియాలని అనుసానం అనుసంధానం చేసింది అంతఃకరణం ఇక్కడ కర్మేంద్రియాలని అనుసంధానం చేసేటువంటిది ప్రాణం ముఖ్య ప్రాణం అది ముఖ్య ప్రాణం అయితే అక్కడ దాని మళ్ళీ ద్విధాన్నం ఏది అంతఃకరణం మనసు బుద్ధి ఇక్కడ పంచ పంచదా అంతే ఇంకేది ఇది ఐదు చెప్తాను అది వేరే విషయం ఇప్పుడు చూడండి తై సర్వై సహితై ప్రాణ సహితై సమిష్టిగా ఉన్నటువంటి ఏవి తన్మాత్రలు సమిష్టిగా ఉండే సహితై తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మభూతాలు వాటి యొక్క సర్వై తై ఆ పంచభూతాలు వాటి యొక్క రాజసాంశంలో నుంచి వాటి యొక్క రాజసాంశంలో ఇంతకుముందు వచ్చాయి కదూ ఇప్పుడు సర్వై సమిష్టి ఇవే వెస్ట్ నుంచి కర్మేంద్రియాలు ఒక్కోటొక్కటి వచ్చేసాయి సమిష్టి సమిష్టి రాజసాంశంలో నుంచి ప్రాణ ముఖ్య ప్రాణ జాయతే ప్రాణం వచ్చింది ప్రాణం వస్తేనే జ్ఞానేంద్రియాలైనా కర్మేంద్రియాలైనా విని కదిలేదు ప్రాణం లేకపోతే డెడ్ బాడీ ప్రాణం వచ్చింది వృత్తి భేదాత్ సపంచద సహ ఆ ప్రాణం వృత్తి భేదాత్ దాని యొక్క కార్యభేదాన్ని బట్టి పంచత ఐదు విధాలుగా తెలుస్తూ ఉంది ప్రాణం ఒకటే కానీ ఐదు విధాలుగా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అండి వృత్తి భేదాత్ అవి అవి చేసే కార్యాలను బట్టి ఒకే ప్రాణం ఇంతకుముందు ఎట్లాగైతే ఆలోచనలు సంకల్ప వికల్పాలు చేసినప్పుడు మనసు అని నిశ్చయించినప్పుడు బుద్ధి అనుకుంటున్నాము ప్రాణాలు ఐదు రకాలు ఒకటే ప్రాణం ఐదు విధాలుగా కార్యాలను బట్టి ఇంట్లో ఉండేటప్పుడు భర్త అర్థమవుతుందే అదే కారు నడిపేటప్పుడు డ్రైవర్ అదే పార్కులో ఫ్రెండ్ తోడు కూర్చున్నప్పుడు ఫ్రెండు కాని ఒక్కడే వాడి చేసే కార్యాలను బట్టి వాళ్ళు అర్థం చేసుకోండి అట్లాగే ఇక్కడ కూడా ప్రాణం ఒక్కటే కార్యాలు ఐదు ఉన్నాయి ఏమిటవి ప్రాణ అపానహ సమానహాన వ్యానహ తే పునః తే అవి ఏవైతే ఉన్నావో మళ్ళీ ఆ రెండు అది ముఖ్య ప్రాణం మళ్ళీ తే పునః పంచదా ఐదైంది ఆ ఐదు ఏమిటంటే ప్రాణము అపానము సమానము ఉదాహము ధ్యానము వృత్తి భేదాలు కార్యాలు అవి చేసేటువంటి కార్యాలు తెలుసు కదా ఇవే అర్థం తెలిసినా అది వైపు అంటున్నాం కదా ప్రాణాయస్వాహ అపానాయ స్వాహ మళ్ళీ దానికో దానికో ఇంట్లోనేషను దానికో మోడలేషను ప్రాణాయస్వాహ అని ఆయన అంటాడు ప్రణాయస్వాహాహేమైంది ఆయనది పోయి తినా ఎవడు తెలుసు ప్రాణాయస్వాహ అపానాయస్వాహ ధ్యానాయ స్వాహ బుధానాయ స్వాహ సమానాయ స్వాహ మమాను ఈ సీనా ఈ ప్రాణం వృత్తిభేదాత్ పంచదా సహ ముఖ్య ప్రాణ వృత్తిభేదాత్ కార్యభేదాత్ పంచదా మొదటిది ప్రాణవాయు ఇది మన ముఖంలోని ముక్కును ఆశ్రయించుకొని ఉంది అంటే ఉచ్స నిశ్వాసలు తీసుకుంటూ ఉంటుంది గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ ఉంటుంది ఆక్సిజన్ని తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ని వదులుతూ ఉంటుంది ప్రాణవాయువుని తీసుకుంటు ఉంటుంది బొగ్గు వదులుతూ ఉంటుంది ఇది మనం ప్రయత్నించేది ప్రాణం అంటే ఇప్పుడు కార్యాల్లో ఐదు కార్యాలు ఉన్నాయి చెప్తాను మీకు ఉదాహరణ అనడానికి లేదు ఉదయం చంపు ఉదా ఉదాహరణ చెప్తాను బ్రతికించేది ఇది అందుకంటున్నాను కాన్షియస్గా ఇది మనల్ని బ్రతికిస్తుంది కాబట్టి గాలి పీల్చుకుంటూ ఉన్నంతవరకే ఉండదు ఇప్పుడు గాలి పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది అనుకోండి ఐసీయూలో పెడతారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఆక్సిజన్ పెడతారు కదా సరే కృత్రిమంగానే సరే ఇవ్వాలి కాబట్టి బ్రతికించేటువంటిది అదే గనక ఈ ఉశ్వాస నిశ్వాసాలు జరిపేటువంటిది ఎక్కడుందో ప్రాణవాయువు ఇది మనకు ఆక్సిజను ఇది మనం బ్రతకడానికి ఆధారమైనటువంటిది రెండవది అపానవాయువు ఏదైతే ప్రాణవాయువుగా ముఖములో ప్లీజ్ నాచికాన్ని ఆశ్రయించుకొని ఉస్వాస నిశ్వాసను తీసుకుంటూ ఉందో అదే ప్రాణం మళ్ళీ ఇంకోటి లేదు కార్యాలు మారతాయి మగ అర్థం చే అదే ప్రాణం ఎక్కడైతే ఇక్కడ ఉశ్వాస నిశ్వాసలుగా నడుస్తూ ఉందో అదే అధోముఖంగా వచ్చి లోపల అవసరం లేనిటువంటి మాలిన్యం ఉందో దానిని బహిష్కరించేటప్పుడు దాన్ని బహిర్గతం చేసేటప్పుడు దాన్ని వెలుపలకి నెట్టేటప్పుడు దీనిని అపానము అంటున్నావు లేకపోతే బయట వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ప్రసూతి వాయువులు కూడా అపానం కిందకే వస్తాయి డెలివరీలో బిడ్డ బయట రావాలా ఆ ప్రసూతి వాయువులు నెట్టినప్పుడే బిడ్డ బయటకు ఇప్పుడు అవి ఇంక తెలిసే అవకాశమే లేదు ఓన్లీ సెజారే అన్నీ మారే ఇది మారే కాళ్ళ కనుక అదే వాయువు మళ్ళీ ప్రాణం అంటే ఒకటే అయినా అందువల్ల తై సర్వై సహితై ప్రాణ సమిష్టి రాజసాంశంలో నుంచి వచ్చినటువంటిది ప్రాణం ఈ ప్రాణ కార్య భేదాత్ అది నిర్వహించేటువంటి కార్యాన్ని బట్టి సహా పంచద అది ఐదు విధాలుగా ఉంది మొదటిది ప్రాణం ఇదిగో గాలి పీల్చుకుంటూ గాలి వదులుతుంటామే కాబట్టి అవసరం ఉండి కార్బన్ డైఆక్సైడ్ను వదిలేసి ఆక్సిజన్ తీసుకొని ఆరోగ్యవంతంగా ఉంటాం చూసారా ఇది ప్రాణవాయు అయితే మన లోపల ఏ మాలియమైతే ఉందో దాన్ని బహిష్కరించడానికి బహిర్గతం చేయడానికి వెలవెలగా నెట్టడానికి కృషి చేయడానికి ఉపయోగించేటువంటి ప్రాణం వాయువు ఏదైతే ఉందో అది అపాన ఇది ప్రాణవాయువు అది అపానవాయువు మూడవది సమాన సమాన అంటే మొదటిది ప్రాణవాయువుకి వచ్చినప్పుడు ప్లీజ్ మనకు అది ఆక్సిజన్ ఇస్తూ ఉంది అది బ్రతికిస్తూ ఉంది ఇది అపానవాయువు ఏదైతే మనం ఇప్పుడు రెండవది చూసామో ఇది అదో భాగంలో ఉండేటువంటి మాలిన్యాన్నంతా నెడుతూ ఉంది కాదు ఇక్కడ అక్కడ ముక్కు గాలి పీల్చుకోవడానికి వదలడానికి ప్రధాన పాత్రను పోషించిందో ఏది ప్రాణవాయువు విషయంలో అపానవాయువు విషయంలో మూత్రపిండాలు కిడ్నీస్ ఫిల్టర్ చేసేది అక్కడ అంతా కిడ్నీస్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మూత్రపిండాలు బాగా అక్కడ పనిచేస్తాయి దాంట్లో క్రియాశీలకంగా ఉంటాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది శాస్త్రంలో ఒక ప పదం ఉంది కదా గారు వంట చేస్తాం కదా ఈ సమాన వాయువు దగ్గరకు వచ్చేటప్పటికీ కూడా ఏంటంటే అమ్మగారులు ఇంట్లో ఎత్తగా వంట చేస్తారో సమాన కూడా చేస్తుంది వీళ్ళు చేసేది పాకం నలభీమైనా కావచ్చు నాకే ఏ భీమైనా కావచ్చు నలడో భీముడో ఏదో వీళ్ళు చేస్తే పాకం అది ఉండేలా లోపల సమాన వాయువు పరిపాక కరణం పరిపాక కరణం శాస్త్రం పరిపాక అంటే ఒకసారి పాకం అయిపోయింది కుకింగ్ జరిగిపోయింది సెకండ్ టైం ఆగైంది రీ మళ్ళీ దాన్ని అదే నేను అపచనం ఇప్పుడు వంట తయారు చేశారు పెట్టారు వెళ్ళి తిన్నారు నమిలారు ఇక్కడ తారాజులంతా మిక్స్ అయింది లోపలికి వెళ్ళింది ఇప్పుడు ఏం కావాలది మళ్ళీ అక్కడ వంట జరుగుతుంది అదే కదా అహం వైశ్వా నరో భూత్వ స్వరూపంలో మళ్ళీ వంట జరుగుతుంది అది అలా వంట జరిగినప్పుడే అన్నం రసంగా మారుతుంది లోపల అది అన్న రసం రసాద్రక్తం తక్కువ మాంసం ఈ విధంగా వస్తాయి కాబట్టి అందువల్ల పరిపాక కరణం లోపల మళ్ళీ రెండోసారి వండేటువంటి ఇన్స్ట్రుమెంట్ అది ఏదది సమాన వాయు సమాన వాయు అది అంటే ఏం జరుగుతూ ఉందంటే సమీకరణ ఉద్యండు సమీకరణ పరిపాక కర్మ సమీకరణ పరిపాక కర్మ పాక కాదు పరిపాక రెండోసారి వండడం సమీకరణ వచ్చిందాన్ని అన్నిటినీ కలెక్ట్ చేసుకొని సమీకరణ తింటే అది ఒకటి కాదు కదా దాన్ని తెలియదు పాపం అది లోపల రెడీగా ఉంటుంది నాభిస్థానంలో రెడీగా ఉంటుంది మనం భోజనాన్ని కూర్చోగానే ముందు చట్నీతో వెళ్ళిపోతుంది కొంత భోజనం అది సమీకరించుకుంటుంది మళ్ళీ సాంబార్ రసం అంతా లోపలి చేయకుండా మంచి నీళ్ళు అన్ని? సమీకరణ పరిపాకరణ సమాన వాయువు ఎంత ఇంపార్టెంట్ అది ఆ విధంగా దాన్ని అక్కడ తయారు చేసి డైజెస్ట్ చేసి చక్కగా శరీర భాగాలకు అన్నిటికీ సమానంగా అందిస్తుంది కనుక సమాన సమాన వాయువు ఇక్కడ అన్నరసం తయారయ్యేది అక్కడ నుంచి రక్తం పుట్టుకొని వస్తూ ఉంది ఇప్పటికీ ఏ సైంటిస్ట్కి అర్థం కాలేదు ఎట్లా తయారవుతా ఉందో సమాన వాయువు అర్థమైతేనే తయారవుతుంది సమాన వాయువు అసలు అసలు అది ఎట్లా ఈ అన్నరసాన్ని రక్తంగా బ్లడ్గా తయారు చేస్తూ మనకు అర్థం అవుతుంది ఇక బ్లడ్ అవసరం లేదని తెలిస్తే అక్కడ ఉంది కిట్ ఇది సమానం తరువాత నెక్స్ట్ ఇది ఫోర్ ఉదాహరణం ఇది కంఠస్థానంలో ఉంటుంది ఉదాహరణ వాయు స్థానం కంఠస్థానం ప్లీజ్ మనం మాట్లాడడానికి అది ఆధారం ఇప్పుడు మనసులో భావాలు ఉండొచ్చు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకో నా కంఠంలో నుంచి మాట వస్తుంది కదా ఉదాహరణ కారణం దీని వెనక కూడా తర్వాత వస్తాయి మీకు శ్లోకాలు చెప్తాను ఒక్కొక్కరు వాయి ఒకరి వాయిస్ ఇంకొకరి వాయిస్ కాదు కదా ఈ ప్రపంచంలో దాని వెనక కర్మఫలం ఒకరి ముఖం ఒకరు ముఖం కాదు ఇంతమంది ఉంటే అంతా ముఖం అంతా కలిసి ఎంత ఉందో చూడు ఇంకే ఎన్ని కోట్ల మందిని చూసినా ఒకటి నుండి ఒకడు ఉదాహరణ వాయువు పనిచేస్తుంది ఉదాహరణ వాయువు అందరి దగ్గర ఉంది కంఠంలో ఉండేది అది కంఠం కానీ వచ్చే పలుకులు దాని వెనక్కు కూడా ఉంటుంది ఒకడు బ్రహ్మాండంగా పాడతాడు అనుకోండి ఒక గాయకుడు ఉంటాడు గాయక ఓ శిరోమణి ఓ ఒక ఏమై శుభలక్ష్మి ఆవి కంఠం ఆ విధంగా ఉండడం వెనక కర్మఫలం ఉంది అందుకని ఆ విధంగా ఉంటుంది అందువల్ల ఒక సమస్య బోధ చేసేవాడికి కూడా భగవంతుడు కంఠం ఇస్తాడు ఇవన్నిటికీ శ్లోకాలు చెప్పంటే కూడా మీకు చెప్తాడు అది లేనివాడు ఏం చేయాలంటే మానుకోవాలి బోధ దాని అర్థం అర్జున ఏమిటంటే ఏ క్యా పాత్ర నీకెప్పుడైతే ఉదాహరణ వాయువే సరిగా భగవంతు రీయలేదు ప్రవచనానికి అనర్హుడివి వాయి కావాలంటే తలరాత్రులు మార్చుకుంటే దానివల్ల ఇప్పుడు గొంతు స్వరమే లేనివాడు పోయి నేను పాట పాడతాను అనుకుంటున్నాను అంది ఇవి ఒక్కడుంటాడండి ఒక్కడుంటాడ ఇది తెలుసుకుంటే మన సత్సంగాల్లో భజనలకు పోటీ ఉండదు భజనలకి ఎంత పోటీ అంటే నేను అందుకని కదా సత్సంగాలు నాకు భయం ఇచ్చాడు స్టార్ట్ చేసింది నేనే అయినా స్టార్ట్ చేసింది నేనే నాకు భయం అయిపోయింది సత్సంగాలు అంటే ఎవరో ఒక తీసుకొని వస్తాడు మనవడు అంటాడు అంటాడు వాడి దగ్గర పాటిస్తాను అంటాడు ఈ సత్సంగంలో చేరిన యాభై మంది స్వామీజీకి సంబంధించినాడు ఈయనకు సంబంధించిన కాదు ఈయన మనవడికి సంబంధించిన అసలే కాదు వాడికి నేర్పించి తీసుకొని హరే రామ చెప్పురా ఏదో చెప్తాడు వాడిని చంపుతాడు పాప ఇంట్లో అక్కడ మ్యాథ్స్టులు చంపేది చాలా వాడొస్తుంది చిన్నడు పోస్ట్ మాస్టర్ వాడిని కూర్చొని పెడతాడు మైకి దగ్గర వాడు అల్లెల్లామా రా చెప్పకపోతేనేమో ఈయన ప్రెసిడెంట్తో పెసరటం ఏం చేయాలి చెప్పండి జనం ఆలోచించుకుని వాడు ఏమన్నాడు అని వాడు అల్లె ఇది హరే రామ ఏమిటండి అని వీళ్ళు హరే రామా వీళ్ళు కొన్ని రోజులు అయ్యేటప్పుడు వాళ్ళకి బోరు కొట్టే ఇంకొద్దులే స్వామిజీ ఉపన్యాసాలు వస్తే పోతాం కానీ సత్సంగాన్ని మనం భరించి ఎందుకంటే ఒకటి భయం చెప్పడానికి మనకు ఉందా లేదు లేదనుకోండి ఇప్పుడు నేను కంప్యూటర్ దొరికిపోను ఐ డోంట్ టచ్ ఇట్ అది చాలా పెద్దది కావచ్చు ఈ ప్రపంచం నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు నేను దాని తోలికి పోను అంటే సెల్ ఫోను దాని తోలికి పోను ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే మనకు కాదు మనకు సంబంధించినవి కాదు ఇదిగో మనకు సంబంధించింది ఇది ఈ పని చేస్తాం రాసే శక్తి ఇచ్చాడు రాస్తాం పాడమంటే శక్తి ఇచ్చాడు పాడతాం అందువల్ల ఇవన్నిటి వెనక అందుకు చెప్తున్నా ఎవరి దగ్గర ఏది ఉండినా అది అలా ఉండడం వెనక కారణం ఉంది అందువల్ల ఆ పనిలో వాళ్ళే సక్సెస్ అవుతారు కానీ ఇంకోరు కాళే అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఉదాహరణ అనేటువంటిది కంఠంలో ఉంది కనుక ఇది శబ్దాలు కొందరు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా వినాలని తెలుసు కదా కాక కృష్ణ పిక కృష్ణ కో భేద పిక కాకయో కుభయోహ వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక కాళిదాసు కాళిదాసు కాకి నల్లగా ఉంటుంది కోయిల కాకహ కృష్ణ పికహా కృష్ణ కో భేద పిక కాకయోహో ఈ కోకిలకి కాకి ఏం భేదం ఉంది వసంతకాలే సంప్రాప్తే వసంతకాలం కనుక వచ్చిందే కాకహ కాక పికహి కా కా కోయిలని మనం కుహు అంటుంటే ఇంటో ఆనందంగా ఆ టైం అది అర్థమవుతుంది చూడ్డానికి ఒకే విధంగా ఉండొచ్చు అట్లాగే పలుకుల్లో కూడాను ఆ ఉదాహరణ వాయువు యొక్క డిఫరెన్స్ సొంత మాస ఉదాహరణ వాయువు కంఠంలో ఉంది పలుకుల్లో అంత వినాలి పత్రిక విశ్లేషణ కార్యక్రమం ఉదయా విషయం పోయాను కంఠం ఏం లేము విశ్లేషణ కొన్ని కోట్ల మంది వింటుంటే కంఠం ఎట్లుండాల విషయం ఎట్లుండాలా విషయం అవసరం లేదు కంఠం అవసరం ఇదిగంటే అన్ని పాడైపోయింది పూర్వపు కాదు ఎవరి పని ఉండే ఈ ఉదాహరణ వాయువు వల్ల కంఠస్థానంలో ఉంది కనుక పలుకులు మనం మాట్లాడే మాటలు ఇంకా ఏమొస్తాయి చెప్పండి త్రేపులు తుమ్ములు దగ్గు ఏ అదే ప్రాణం తీసేది ఒక్కోసారి చూడండి తుమ్ము వస్తుంటుంది రాదు కొట్టుకుంటామండి ఎందుకంటే లో భరించలేరు దాన్ని ఉదాహరణ వాయువు కనుక ధరలయిందంటే కొందరు పాపం ఇట్లా ఇంత కొడితే పాపం దక్కుతాడేమో అనేది కొడుతుంటాడు ఇదేశమైన భార్య ఎప్పటి నుంచో జ్ఞాపకం పెట్టుకో ముసలాయన్ని కొడుకు చెప్తారు అట్లా కొట్ట బాగమ్మా మరి ఊరి ఇట్లను ఇట్లా అంటుంది ఇప్పుడు గదిరా దొరికింది అవకాశం ఎప్పటి నుంచో కోరుతుంటే దెబ్బలు తిన్నాను కానీ తిరిగి కొట్టే అవకాశం ఏం లేదు కదా ఇదంతా ఉదాహరణ ఎఫెక్ట్ త్రేపులు దగ్గులు చివరికి ప్లీజ్ దీని విషయంలో ఇలా ఒక్కొక్క దశలో రేపలు ఒక దశలో తుమ్ములు ఇలా వస్తుంటాయి కానీ మాటలు పాటలు అన్నీ వస్తూ ఉంటాయి కంఠంలో ఉదాహరణ వారికి ఉండడం వల్ల ఈ కారణంగానే చివరిలో ప్రాణోత్క్రమణం జరుగుతుంది డెప్త్ ఇదే బయటికి నెడ్జేది ఎక్కడ ఎట్లాగైతే పలుకులు నీవన్నీ తీసుకొస్తుందో అట్లా ఊర్ధ్వంగా తీసుకొచ్చేసి ప్రాణాన్ని వదిలేస్తే ఇప్పుడు నోటి ద్వారా ప్రాణం పోయింది అలా తెలుసుకుంటాడు నోడు అప్పుడు కంఠంలో నుంచి ఉదాహరి నెడుతుంది ఎక్కడి నుంచిన పో ముక్కులో నుంచి వదిలేదు సపోజ్ అంట అక్కడే ఉంది కనుక అక్కడి నుంచి నీడుతుంది సో నోటు ఆ నోటు తెచ్చుకుంటే అది పోతుంది ఇంకా అది ప్రాణం పోయింది కనుక ఇంకా యాక్షన్ లేదు కాబట్టి అట్లా ఉంటాడు అందుకని అదే టైంలో కనుక క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోద్ది లేకపోతే అది ఇది పెట్టాల్సి ఇదంతా ఉదాహరణ వైపు ఒకే ప్రాణం ఉశ్వాస నిశ్వాసంలో ప్రాణవాయువు బహిర్గతం చేసేటప్పుడు మాలిన్యాన్ని ఆ ప్రాణవాయువు కంట మన గర్భంలో ఉండి నాభి స్థానంలో ఉండి నాభిస్థానంలో ఉండి ఆహారాన్ని సమానంగా శక్తిని అన్ని భాగాలకు పంచేటప్పుడు సమాన వాయువు ఉదాహరణ వాయువు ఉండి వీటంత శబ్దాలకి అంత కూడా ఉపయోగపడుతూ ఉంది ఇక చివరగా వ్యాన ఉదాహరణ సమాన అయిపోయింది వ్యాన వ్యాన అనేటువంటిది మన దేహంలో రక్తం తయారయ్యేదేమో అక్కడే వచ్చేస్తుంది ఏది డైజెస్టన్ అయినప్పుడు వచ్చేస్తుంది రక్తం తయారైపోతుంది ఆ రక్తం ప్రవహించాలి ప్రతి సెల్ లోకి ప్రతి కణంలోకి రక్తం వెళ్ళాలి ఇది బ్లడ్ సర్క్యులేషన్కి రక్త ప్రసాదనికి ఉపయోగపడేటువంటిది వ్యాన ఈ వ్యాన అనేటువంటి విషయంలో ప్రధాన పాత్రని హృదయం హార్ట్ గుండె ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటుంది ఆర్టరీసు వీన్సు ఇవి కూడా ప్రధానంగా ఉంటాయి అంటే సిరలు దమన్లు కాబట్టి ఇప్పుడు వీన్స్లో నుంచి మనకు వెళుతుంది అనుకోండి హార్ట్కి కాబట్టి స్థిరల్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి రక్తం పోతూ ఉంది దమన్లో నుంచి వచ్చేటప్పుడు ఇంకో రకమైనటువంటి రక్తం వస్తుంది అశుద్ధమైనటువంటి రక్తం గుండెకి అందుతూ ఉంది వీన్స్ ద్వారా పోతూ ఉంది మళ్ళీ ఆర్టరీస్ ద్వారా వచ్చినప్పుడు శుద్ధమైనటువంటి రక్తం వస్తూ ఉంది కాబట్టి ఈ వడపోత ఇది ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతూ ఉంది హార్ట్లో జరుగుతూ ఉంది కాబట్టి ఆర్టరీసు వీన్సు హార్ట్ ఇవంతా ఇన్వాల్వ్ అయ్యింది వ్యాన మర్చిపోవకండి ఇవి వ్యాన జ్ఞానశక్తి ఏమో జ్ఞానేంద్రియాలు అంతఃకరణ చతు సమిష్టి సాత్విక రా రజోగుణం దగ్గర నుంచి వచ్చిన రాజసంశంలో నుంచి ఒక్కొక్క ఒక్కొక్క భూతంలో నుంచి కర్మేంద్రియాలు వచ్చాయి సమిష్టి రాజసంశంలో నుంచి ప్రాణం వచ్చింది ఆ ప్రాణం కార్యభేదాత్ కార్యభేదేనా అది నిర్వహించేటువంటి కార్యాన్ని బట్టి ఐదు రకాలుగా ఉండయి అవే ప్రాణము ఆపానము సమానము వ్యానము ఉదాహరణమని మనం అర్థం చేసుకున్నాం కదా ఇక్కడ ఒక ఆర్డర్ కనపడుతూ ఉందా లేదా ఒక నియతి కనపడతా ఉందా లేదా నువ్వు ఆహారం తీసుకున్న తర్వాత అది లోపల పచ్చనం కాకపోతే ఎట్లా పరిపాక కరణం అని మనం పెట్టచ్చు పేరు అది జరుగుతూ ఉంటేనే జరగకపోతేనే అది నీ చేతిలో ఉందే అది నీ చేతిలో ఉంటే నీకు అజీర్ణం ఎందుకు వస్తుంది రక్తం ఎట్లా తయారవుతుంది నీ చేతిలో ఉందే మరి అంత పద్ధతిగా తయారవుతుంది ఒక ఆర్డర్ ఉందంటే నియతి అంత జ్ఞానం ఉందంటే ఆ జ్ఞానం ఎవరికి సంబంధించింది ఆ జ్ఞానం నాకే కనుక సంబంధించింది అయితే ఉదాహరణ వాయువు నేను కంట్రోల్ చేసుకోగలను కదా ఉదాహరణ నేను కంట్రోల్ చేసుకుంటే నేను ఎప్పటికీ ఉండగలను ఈ ప్రపంచాలు కానీ నేను మరణిస్తున్నాను అని అంటే ఆ ఉదాహరణ ఎవరి చేతిలో ఉంది ఈ డైజెషన్కి అసిములేషన్కి వంట పట్టడానికి జీర్ణించిన ఆహారం వంట నియతి ఉందా లేదా ఇదంతా ఎవరి చేతిలో ఉంది నియతి ఎవరి చేతు ఎవరతను చెప్పండి పర్లేదు ఈశ్వర మాయ కాదు కదా ఎందుకో తెలుసా మాయ ఉపాదాన కారణం కుండలాంటిది దానికి జ్ఞానం లేదు నిమిత్త కారణం ఈశ్వర కనుక ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పు ఈశ్వరుడు ఆ రక్తం ఎక్కడైతే ప్రవహిస్తూ ఇలా రక్త ప్రసారం జరుగుతూ ఉంది అంటే బ్లడ్ సర్క్యులేషను వ్యానం వర్క్ చేస్తూ ఉంది కదా వ్యానవాయువు వర్క్ చేసేటప్పుడు వ్యానవాయువు రూపంలో ఉండేవాడు ఎవడు కదా చిన్న సెల్కి ఒక చిన్న కణములో కూడా రావాలి కదా అక్కడ ఎవడు ఆ కణములో కణ కణమే ఈశ్వర చెప్పు ఎక్కడ లేడు చెప్పు ఇప్పుడు అణువులో ఈశ్వరుడు కణములో ఈశ్వరుడు అన్ని చోట్ల ఈశ్వరుడు అందువల్ల స్వాహ చుట్ట ప్రాణం తీసుకుంటూ ఉన్న గాలి పీలుస్తూ వదులుతూ ఉంటా ఒక దశలో నేను పీల్చలేకపోతాను వదలలేకపోతాను యావత్ పవనం నివసతి దేహే తావత్ పృచ్ఛతి కూచ్చలంఘేహే గతవతి వాయవ దేహాపాయ అదే నా చేతిలో ఉంటే నా ప్రాణం పోయే అవకాశం అది ఎవరి చేతిలో ఉంది ఈశ్వరుని యొక్క చేతిలో ఉంది కనుక ప్రాణాయ స్వాహ యానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఈ స్వాహ అంటే ఏంటి నీకే నీకు సంబంధించింది నీకు సమర్పిస్తున్నా నమహ స్వాహ నమహ నమహ మా నాది నా లేదు ఎక్కడా నాది లేదు ఎందుకని అన్ని చోట్ల నీదే నడుస్తాం ఇక్కడికే ఇంకా నీకు తామసికాంశంలో నుంచి ఇంకా జగత్తు రాలేదు ఇంకా సూక్ష్మభూతాల్లోనే ఉన్నాం తన్మాత్రలోనే ఉన్నాం జ్ఞానేంద్రియాలు వచ్చాయి సమిష్టుగా అంతఃకరణ వచ్చింది మనసు బుద్ధి కర్మేంద్రియాలు వచ్చాయి ప్రాణాలు వచ్చాయి ఇక్కడ ఎక్కడ చూచినప్పటికీ కూడాను ఈశ్వరుని యొక్క అదృశ్య హస్తమే ఉంది ఈశ్వరుడే కనపడుతున్నాడు అదృశ్యహస్తం దృశ్యం అంటానే దృష్టం సృష్టం ఏదైతే ఉందో అది ఈశ్వర దర్శనం జరుగుతూ ఉంది ప్రతి చోట ఈ అవగాహన వస్తే ఈ అవగాహన వస్తే కాబట్టి లాస్ట్లో ఏమంటున్నావు తస్మై స్వాహ తస్మై ఈ ఐదుటికి నమ వీటిల్లో ఇంకా ఏవేవైతే జరుగుతూ ఉన్నాయో వాటికి కూడా స్వాహ నమహ ఇవన్నిట్లో నువ్వే ఉన్నావు నిన్నే చూస్తున్నావు క్రియలన్నీ నీ జరుగుతున్నాయి అంతటా నువ్వే ఉన్నావు నువ్వు లేకపోతే కదిలేందుకు అవకాశం లేదు సర్వత్రా ఈశ్వర దర్శనం జరుగుతూ ఉంది అంత ఈశ్వరుడు ఉన్నాడు అంటే అంతటా నియతి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుని అంతటా ధర్మరూపంలో ఉన్నటువంటి దైవాన్ని గుర్తిస్తుంది యు ఆర్ రికగ్నైజ్ యు ఆర్ రియలైజింగ్ హీస్ ప్రయత్నం చేయడం లేదు నువ్వు లైక్ దిస్ వట్ ఈస్ దిస్ దట్ ఈస్ ఈశ్వర దేర్ ఫార్ ఇట్ ఈస్ లైక్ దట్ ఈస్ దట్ దట్ ఈస్ ఆల్సో ఈశ్వర దేర్ ఫోర్ దట్ ఈజ్ లైక్ దట్ ఇది ఇలా ఉండడానికి ఈశ్వరుడు కారణం అది అలా ఉండడానికి ఈశ్వరుడే కారణం సర్వజ్ఞుడు సర్వశక్తిమౌ సర్వవ్యాపి ఆయన ఈశ్వరుని యొక్క పరిస్థితి కనపడతా ఉంది నువ్వు ప్రాణంలో చుడు ఐదు ప్రాణాల్లో చుడు ఈశ్వరుడే అవునా నీకు తెలియదు లేదు ఏం జరుగుతుందో లోపల ప్రదర్శక ఈశ్వరు కర్మేంద్రియారు జ్ఞానేంద్రియాలు ఆ నియతి ఉందకనే ఇప్పుడు ఈ ఏంటి ఉన్నాడు ఈ ఏంటి స్పెషలిస్ట్ కాబట్టి ఇయర్ ఏమిటో నోస్ ఏమిటో టంగ్ ఏమిటో ఆయన చెప్పొచ్చు ఆర్డర్ ఉంటే చెప్పగలడు కానీ ఆర్డర్ లేకపోతే చెప్పలేడు ఆర్డర్ ఎవరి చేతిలో ఉందని నేను అడుగుతున్నా ఉండడం వల్లనే ఇన్వెస్టిగేషన్స్ నడుస్తూ ఉన్నాయి డిస్కవరీస్ నడుస్తూ ఉన్నాయి ఎంత పరిశోధన చేసినా ఇంకా పరిశోధన కొనసాగుతూ ఉన్నాయి ఏ రంగంలోకి మీరు వెళ్ళినా దట్ పర్టిక్యులర్ డిసిప్లిన్ ఇస్ ఇన్కంప్లీట్ పరిపూర్ణంగా ఏది లేదు ఎందుకని పరిశోధనలు ఇంకా సాగుతూ ఉన్నాయి అంత నియతి ఉంది కారణం నియతి రూపంలో నియంత ధర్మరూపంలో దైవం కదా ఏనా ఇప్పటి వరకు అంతటా ఈశ్వరుడే ఉన్నాడు కదా ఈశ్వరుని యొక్క ప్రమేయం లేకుండా ఏదైనా ఉందే నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు వేరారు చెప్పు నువ్వు ఎక్కడున్నావు వేదాంతం నీకు ఎక్కడో ఏదో తీసుకొచ్చి ఇచ్చేది కాదు నువ్వు లేవని చెప్పేదే కదా అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు లేవయ్యా ఉన్నదంతా ఈశ్వరుడే మరి నేను నువ్వే ఈశ్వరుడు నువ్వే ఈశ్వరుడే ఏముంది ఇప్పుడు మనసు నిండా హృదయమంతా నీవేలే మనసు నిండా నా సంకల్ప వికల్పాల్లో కదులుకున్నది నువ్వే కాబట్టి వికల్పం లేని సంకల్పం నాది బుద్ధి నీకు సంబంధించిన భావాలే నిన్ను రికగ్నైజ్ చేస్తున్నాను అన్ని చోట్ల నిన్నే చూస్తున్నాను అన్ని చోట్ల నిన్నే దర్శిస్తున్నాను మనసు నిండా వేలే నా హృదయమంతా ఏది ఇప్పుడు నా హృదయం నా హృదయం ఉందంటే నీ హృదయం ఉండాలి అన్నారు ఆయన హృదయం ఉండాలన్నారు నా హృదయం నీ ఇది నీ హృదయం నాది పనికి మన మాట్లాడు ఒకే హృదయం ఉండేది ఆ హృదయం ఎవరిది ఇప్పుడు ఎవరుండరు దాంట్లో ఈశ్వర లేకపోతే ఎక్కడసారి లబ్బు డబ్బు సరే అట్రీస్ పనిచేసిన వీల్స్ పని చేసిన తెరలు దమన్లు పనిచేస్తూ ఉండినా అశుద్ధ రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ ఫిటర్ చేయించుకొని శుద్ధ రక్తాన్ని తీసుకొచ్చి పంచుతూ ఉండినా హార్ట్ అంతా పంప్ చేస్తూ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుతూ ఎవరు కొట్టిస్తున్నారు దాన్ని నేనా నేనున్నా నేనే కొట్టించేటట్లయితే నేను ఆపను ఇంక దాన్ని ఇతరులకి ఆపాలంటే ఆప్తా నాది అలాగే కొట్టుకుంటూ ఉండాలి నేను ఎప్పుడు ఉండాలనుకుంటా అక్కడ నియతి ఏ గుండె ఎంతకాలం కొట్టుకోవాలనుకుంటారు ఇప్పటి వరకు ఎన్ని శ్వాసలు పీల్చుకున్నామో మనకు తెలియదు ఇంకా ఎన్ని శ్వాసలు మిగిలి ఉన్నాయి పీల్చుకోవడం అవి పీల్చుకున్నంత వరకు దేహం ఉంటుంది అది పీల్చుకోగానే రాజకీయ ఇంతవరకు ఎన్నిసార్లు లబ్బు డబ్బు అని నియతి ఉంది కనుక ఎన్నిసార్లు కొట్టుకోవాలి ఒక మనిషిని డిసైడ్ అవుతుంది అది అయిపోయింది అనుకోండి ఇంకది కొట్టుకోలేదు అయిపోయింది అయిపోయి విద్యార్థి మనసు నిండా నీవేలే నా హృదయమంతా నీదేలే తొంగి తొంగి కళ్ళు చూడండి ఈ సత్యాన్ని ఈ అద్భుతమైన పరమ సత్యాన్ని నా కళ్ళతో దర్శించని ఈ అద్వైత దర్శనం తొంగి తొంగి కళ్ళు చూడని పొంగి పొంగి మనసు పాగమే ఇంకా నేను లేను ఎప్పుడు తొంగి చూస్తారు తెలుసా తనకు ఉత్సాహం ఉంటే కాబట్టి ఈ జగత్తులో ఎక్కడ తొంగి చూచినా దెర్ ఈజ్ ఈశ్వర దెర్ ఈజ్ ఆర్డర్ నియతి నియంత అదిగో నియంత ఇదిగో నియంత పక్షే గురుతూ ఉంటే నియంత దాన్ని చూస్తే నేను విమానం తయారు చేశాను ఆ నియతి అక్కడ ఉండబట్టే కదా చేప ఈదుతూ ఉంటే అది లోపలికి ఉంటే కూడా నేను చూశాను ఆ జ్ఞానం నీయంతది కదా ఆ జ్ఞానం వల్లనే కదా నేను సబ్మ్యారేజ్ని స్టార్ట్ అయ్యాను తెలుసుకోగలిగాను ఎంత నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ ఇప్పుడేంటో తెలుసా ఈశ్వరుడు అంటే ఏంటి జ్ఞా బ్రహ్మం అంటే ఏంటి ప్రజ్ఞానం జ్ఞానమే బ్రహ్మ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానం వేరు బ్రహ్మ వేరు ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మ జ్ఞానం అంతా బ్రహ్మదే ఎక్కడ ఏ విధమైన జ్ఞానం ఉండినా అది నా అని ఎవడు క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు ఎందుకని నేను కనిపెట్టానని ఎవడు అనడానికి లేదు నేను తెలుసుకున్నాను వాస్తవం ఏది కూడా ఏది ఇప్పుడు ఎవరు కనిపెట్టలేదండి నేను కనిపెట్టానంటాడు ఒక ఆయన ఒక ఆయన అంటాడు నేను గ్రామర్లో ఇది కనిపెట్టానంటాడు ఇంకొక ఆయన అంటాడు నేను మ్యూజిక్లో ఇది కనిపెట్టాను ఈ రాగం అంటాడు నేను అనుకుంటున్నా నిజంగా నువ్వు కనిపెట్టావు తెలుసుకున్నారు నువ్వు కనిపెడితే నీకు ముందు ఆ రాగం ఎవరికి తెలియకుండా ఉండాలి అప్పటికైతే నువ్వు వెనిపెట్టాడు కొత్తది ఆ రాగం ఎవరికి తెలియదు అని చెప్పే ధైర్యం నీకుండ ఇదిగో ఇక్కడ ఇదిగోనండి తెలిసినట్టు తామకాలలో నీకు తెలియకముందు ఆయనకి తెలియదా ఆయనకి తెలిసినప్పుడు నువ్వు బెనిఫెట్టేది ఏంటి ఒకరికి తెలిసిన కాదండి ఒకరికి తెలిసిన దాన్ని ఇంకొకటి చెప్పి నేను కనిపెట్టానంటే నీకన్నా ముందే ఒకటి తెలిసినప్పుడు నువ్వు పెట్ట కనిపెడతావు అది తెలిసినట్టు ఆల్ మైటీ యు యు మేబి మైటీ బట్ హీస్ ఆల్ మైటీ నువ్వు జ్ఞానం నీకు ఉండొచ్చు ఆయన సర్వజ్ఞుడు అండర్స్టాండ్ ఇంకా ప్రపంచం రాలా నేను అనుకున్న ఈరోజు దిగుతుంది అనుకున్నా ఇలా చూసినప్పుడు అన్నీ ఆయనే కనుక వెలిత లేదు ఇంకా భక్తుడికి వెలిత లేదు ఏది ఉంటే అది తానే ఏది లేకపోతే అది తానే ఇంకా నా కాదు ఏది కనిపిస్తే అది తానే ఎందుకని లైట్ తానే ఇళ్లకు దీపము నీవే ఇలా జ్ఞానం కళ్ళకు జీవము నివే నివే కృష్ణ అందు జ్ఞానం ఈశ్వర కృష్ణ రామ శివ శివ ఎక్కడుండడు చెప్పండి ఇతరులకు కనపడతా ఉండే డిఫరెన్సెస్ నాకు ఆర్డర్ కనపడతా వర్షం ఎక్కువగా పడిపోయింది అతివృష్టి ఆర్డర్ అలా పడడం వెనక కారణం ఉందా లేదా కారణం ఉండి అయ్యేటప్పుడు తక్కువ పడతారు కారణం నాకు తెలియకపోవచ్చు చెప్పండి సుడిగాలి బొడిలో అలికి గలగల పారి నదిలో సవ్వడి ఒకవైపు క్రియ నడుస్తూ ఉంది గలగలమని పారుతూ ఉంది శబ్దం వస్తూ ఉంది సవ్వడి జరుగుతూ ఉంది ఆకాశ లక్షణం కూడా కనపడుతూ ఉంది జర జలక్షణం ఎందుకని ప్రతిదీ ప్రతి కనెక్ట్ అయిపోయి ఎందుకని అంతా ఒకటే లి బొడి లోడి గల గల పారి నదిలో సౌవడి నడి కడలిలో లేని అలజడి ఎందుకని సముద్రం మధ్యలోనే అలజడి లేదు ఇంత అల్లకలోలంగా తీరంలో దానికి ఒక ఆర్దరుంది నీ అతి నడి లేని అలజడి నీవే మీవే బ్రతుకు సందడి ఇదే పండగ ఎప్పుడు అనుక్షణం పండగ ఆరోజు ఈరోజు కాదు పండగ అనుక్షణం ఈ దర్శనం జరిగితే కటకటలాడే కరువు నీవే రేపరపలాడే కరువు నీవే నీరు నిండి నా చెరువు నీవే అందరికీ బ్రతుకు తెరువు నీవే భగవాన్ నిన్ను మరచి నిన్ను విస్మరించి ఒక క్షణం ఎట్లా ఉండాలి నాకు అర్థంగా ఆలోచించు ఎక్కడుండాలి నేను నీవు కాని చోట నేను ఎలా ఉండేది నీవు లేనిది నేనై ఎలా ఉండేది నీవు కానిది నాకు ఉన్నదేంటి ఎక్కడ నువ్వు లేవు నువ్వు లేకుండా నేను ఎక్కడ ఉన్నాను చెప్పు తలచిన వారికి హాసం నీ ఇది అర్థమైతే అంత ఆనందం కలవని వారి పరిహాసముని కాలములో జగత్ వస్తే మాసమునివే కలిగిన వారి ఆయాసముని సౌమ్య సామ్యవాదం కాదు ఇది నాకు కమ్యూనిస్ తిన్నవాడికి ఆయాసం కాదు పేదవాడు కూడా ఎక్కువ తింటే ఎందుకంటే ఇట్స్ అన్ ఆర్డర్ నీయత ఆరోగ్యవంతుడు కూడా మితిమీరి తిన్నాడంటే మాత్రం ఆయాసానికి గురి అవుతాడు ఆరోగ్యవంతులు కూడా తినకపోతే నీరసం వస్తుంది అది ఆర్డర్ కనుక ఎవడికి ఏది ఉంది ఎవడు ఏం తింటున్నాడు ఏవి ఎట్టు పోతున్నాడు అని కాదు ఆ అన్నిట్లో అది అలా ఉండడం వెనుక నీ అదృశ్య హస్తం ఉంది నీ అద్భుతమైనటువంటి హస్తం ఉంది నువ్వే ఉన్నావు ఆ రూపంలో నియతి రూపంలో నువ్వే ఉన్నావు అనేది నాకు అర్థమైపోతా ఉంది చెప్పు ఇప్పుడు ఎక్కడ నువ్వు పరమేశ్వరుడికి దూరంగా జీవించేదాకా పంచభూతాన్ని సృష్టించాడు మమ్మీ పంచభూతాల్లో ప్రతి భూతం యొక్క నుంచి విడివిడిగా జ్ఞానేంద్రియాలు వచ్చి వాటిని అనుసంధానం చేయడానికి కోఆర్డినేట్ చేయడానికి సమిష్టి సాత్వికాంశంలో నుంచి అంతఃకరణ వచ్చింది అంతఃకరణ రెండు రకాలుగా ఉంటుంది సంకల్ప వికల్పాలు నడిచేటప్పుడు అది మన సుసంశయాలతో ఉంటుంది డౌట్స్తో డిసైడ్ అయినప్పుడు ఇప్పుడు మీకు కదా అసలు ఆ లక్షణం మన దగ్గర ఉంటేనే మనం భగవంతుని కూడా పురుషార్థ నిశ్చయం అనేది అదే ఇంపార్టెంట్ నిశ్చయాత్మిక బుద్ధి పురుషార్థ నిశ్చయం అసలు మనకి ఏం కావాలి జీవితంలో అనేది వాడు ఎంత మహామేధావైనా సరే వాడి మనసు ప్రపంచం మీదకి పరుగులెత్తు ఉందంటే నిశ్చయం జరగడం లేదు అంటే ఏది తనకు మేలో అర్థం కావడం లేదు ఏది శ్రేయస్ తనకు తెలిసి రావడం లేదు పురుషార్థ నిశ్చయంలో కూడా బుద్ధి పనిచేస్తుంది ఇది అయిన తర్వాత ప్రతి భూతం యొక్క ఇక్కడికి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి వచ్చేసినట్టే ఇంకా క్రియాశక్తి ఉంది వర్క్ చేయాలి కదా కర్మ కర్మ చేయాలంటే కర్మేంద్రియాలు ఉన్నాయి కనుక కర్మేంద్రియాలు వచ్చాయి అంటే ప్రతి భూతం యొక్క విడివిడిగా రాజసాంశంలో నుంచి విడివిడిగా వచ్చాయి కర్మేంద్రియాలు ఐదు పాతపాని పాదపాయూపస్తా నీతి ఇక సమిష్టిలో నుంచి సమిష్టి సూక్ష్మభూతముల యొక్క సమిష్టి సెంటెన్స్ సూక్ష్మభూతముల యొక్క సమిష్టి రాజసాంశండి ముఖ్య ప్రాణం వచ్చింది ముఖ్య ప్రాణం వచ్చింది ఆ ప్రాణం కార్యభేదాత్ అవి చేసేటువంటి పనులను బట్టి ఐదుగా అదే పురాణము అపానము సమానము ఉదానము యానము అని ఈ విధంగా చూస్తుంది కాబట్టి దీని అన్నింటిలో ఇప్పటి వరకు మీరు చూస్తే కేవలం ప్లీజ్ మనం తన్మాత్రం స్టేజ్లోనే ఉన్నాం సూక్ష్మభూతాల్లోనే ఉన్నాం ఈరోజు స్థూలానికి వస్తామనుకున్నాం అందుకని నేను అన్నా మీకు ఈరోజే దర్శనం అయిపోద్దని నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి స్థూలం రావాలి ఇంకా మనం సూక్ష్మభూతాల్లోనే ఉన్నాం కాబట్టి ఇప్పటికేం వచ్చాయి చెప్పండి జ్ఞానేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు తెలుసుకోవాలని శబ్దాది విషయాలు రాలేదు ఇంకా కదా ప్రపంచమే రాలేదు ఇంకా అది తామసాంశంలో నుంచి వస్తుంది కనుక సాత్విక అంశంలో నుంచి జ్ఞానేంద్రియాలు సమిష్టి సాత్విక అంశంలో నుంచి అట్లాగే సమిష్టి ఏది సూక్ష్మభూతముల యొక్క రాజసాంశంలో నుంచి విడివిడిగా మనకు పర్మేంద్రియాలు వచ్చాయి సమిష్టిగా ప్రాణం వచ్చింది ఆ ప్రాణం కార్యాన్ని బట్టి ఐదు విధాలుగా ఉన్నాయి ఇప్పుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయము పంచప్రాణాలు పంచప్రాణాలు నెక్స్ట్ చూడండి బుద్ధికర్మేంద్రియ ప్రాణ పంచకైర్మన శరీరం సప్తదశభి సూక్ష్మం తల్లింగముచ్చతే సూక్ష్మశరీరం వచ్చింది ఇక్కడ కాపేస్తాం ఇదేం డెఫినేషన్ సూక్ష్మశరీరం వచ్చింది మీకు తెలుసు కదా స్థూల కారణం కారణ శరీరం వచ్చేసింది ముందే ఏంటది ప్రాజ్ఞ ప్రాజ్ఞ కారణశరీరం వచ్చేసింది ఆ కారణం యొక్క కార్యాలు ఏమిటి అన్నప్పుడు సూక్ష్మము స్థూలం అన్నాం ఇది ఒక సూక్ష్మం వచ్చేసింది ఇప్పుడు అంటే మన దగ్గర ఇప్పుడు కారణ శరీరం రడి రూపం లేదు సూక్ష్మశరీరం రడి రూపం సూక్ష్మశరీరం అందువల్ల అంటున్నాడు బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకై మనసిన బుద్ధి ఇంత ముందు దీ అన్నాడు కదా బుద్ధీంద్రియ పంచకం అన్నాడా బుద్ధీంద్రియ పంచకం అంతే ఇంకేం లేదు బుద్ధి అంటే ఈయన ఉద్దేశం జ్ఞానం జ్ఞానం అంటే జ్ఞానేంద్రియ పంచకమే బుద్ధి అంటే ఇక్కడ నిశ్చయాత్మిక బుద్ధి అని పోకూడదు లింగ శరీరం ఏమిటో సూక్ష్మ శరీరం అనేది అభివృష్ణిస్తున్నాడు కాబట్టి బుద్ధి అంటే ఇదం శరీరం తినడు ఏది ఇదం శరీరం సూక్ష్మసంగితం సూక్ష్మ శరీరం ఇదం శరీరం సూక్ష్మ శరీరం సప్తదశభి పదిహేడు సప్త దశబిహి తదేవో సూక్ష్మశరీరం సూక్ష్మ సంగణితం తదేవ లింగ శరీరం ఉచ్యత దీన్నే లింగ శరీరం అని కూడా అంటారు సూక్ష్మశరీరం సటిల్ బాడీ ఆ సటిల్ బాడీని లింగ శరీరం అని కూడా అంటారు ఏముంటాయి ఇది క్లియర్ బుద్ధి జ్ఞానేంద్రియాలు ఐదు కదా నేను విచ్చి రాలేదా చెప్పండి లేకపోతే పంపించేస్తాం అవసరం జ్ఞానేంద్రియాలు ఐదు వచ్చాయి కర్మేంద్రియాలు పంచప్రాణాలు అబ్బా ఏంటి ఇక్కడ చెప్తున్నారా టకా టకా అని చెప్తున్నారు పంచప్రాణాలు మనసు బుద్ధి మొత్తం కలిసి పద్మూడు పద్మూడు అది శరీరం సప్తదశ కాబట్టి ఈ ఏడు పదిహేడు లక్షణాలతో ఉండేటువంటిది పదిహేడు విషయాలతో కూడి ఏదైతే ఉందో పదిహేడు తత్వాలు సప్తదశి శరీరం సూక్ష్మశరీరం సూక్ష్మసంగితం సూక్ష్మం తింగం ఉచ్యేంగ శరీరం అని కూడా అంటారు ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ ఓం శాంతి శాంతి శా